జ్యేష్ఠరాజు బ్రహ్మణస్పత ఆన స్వంగోతి సాధన శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ అస్మదాచే గురు పరంపరా ఆప్యాయమే వాక్ ప్రాశు్రోత్రమో బల ఇంద్రియాణివ బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్రాకరణమస్త నిరాకరణం మేస్మనుదతే ఉపనిషత్సూర్మాస్ మయి సం తే మయ సు ఓం శాంతిశా ఆకాశో వా ఆకాశో వా సెకండ్ శ్లోకం చెప్పాలి ఫలవాక్యం చెప్పాలి సయ ఆకాశం బ్రహ్మే తృపాస్తే చెప్పాలి స ఆకాశం బ్రహ్మేత్యుపాస్ ఆకాశవతో వై సోకాన్ ప్రకాశవత అసంబాధాన్ ఉరుగాయవ అభిషిధ్యతిశ తాస్మారో ఆకాశం బ్రహ్మేత్యుపాస్ అస్తి భగవ ఆకాశా భూయ ఆకాశాద్వ భూయోస్థితి తన్మే భగవాన్ బ్రవీత్వితి భాష్యం చెప్పాలి ఫలం శృణు ఫలాన్ని వినమని ఫలము శృణము వినుము విశ్ణుణు అంటే యూ లిజం టు ది రిజల్ట్ ది రిజల్ట్ ఆ ఉపాసనకి ఫలాన్ని చెప్తాము వినవలసింది ఆకాశవతో వై విస్తక్త సవిద్వాన్ లోకాన్ ప్రకాశవత అభిసిద్ధ్యతే అనే క్రియాపదంతో అన్వయిస్తుంది వెళ్లి సో సహా అంటే ఆ విద్వాంసుడు ఆ ఉపాసకుడు ఆకాశాన్ని ఉపాసన చేసేటువంటి విద్వాంసుడు ఎవరైతే అతడు లోకాన్ అభిసిద్ధ్యతి లోకములను పొందును ఎటువంటి లోకములు ఆకాశము గల లోకములు ఆకాశం గల లోకములు అంటే అన్ని లోకాలకి ఆకాశం ఉంది కానీ అభిప్రాయం ఏమిటంటే విస్తార యుక్త ఏదో ఒక ఆకాశం కాదు విశాలమైన ఆకాశం ఉండటం అంటే వెరీ వైడ్ ఓపెన్ స్పేసెస్ అని అలాగే మీకు అంతటా కనపడం ఇప్పుడు సిటీలో కూర్చుంటే మీకు వైడ్ ఓపెన్ స్పేసెస్ ఏం కనపడతాయి ఏం అబిడ్స్ లాంటి చోట ఆకాశం కనపడమే కష్టమైపోతుంది సిటీ నుంచి బయటకు వెళ్తే కనపడతాయి తర్వాత కొన్ని ప్లే కొన్ని ఆఫ్రికాని కాంటినెంట్ ఆఫ్ వైడ్ ఓపెన్ స్పేసెస్ అని వర్ణిస్తారు ఎంత విశాలమైన కాంటినెంట్ అంటే కన్ను పట్టదు ఓపెన్ ఉంటుంది అది అలాగే చాలా విశాలమైన లోకములు అభిప్రాయం ఆకాశము గల లోకములు అంటే విస్తారం కలిగిన లోకములను వాళ్ళు పొందుతారు చదరపు మీటర్ రెండు లక్షల రూపాయలు అలా అక్కర్లేదు విశాలంగా ఉంటాయి లోకాలని అభిప్రాయం మనకి ఇండియాలో ల్యాండ్ మీద ప్రెషర్ ఎక్కువ చాలా ఎక్కువ ప్రెషర్ అన్ని రకాల డెబ్బలకి ల్యాండ్ ప్రెషరే దాని నుంచే మిగతా కాన్ఫ్లిక్ట్స్ అన్ని కూడా కాబట్టి ల్యాండ్ విశాలంగా ఉందనుకోండి అన్ఫెక్ట్ కూడా తక్కువ ఉంటుంది విశ్రాంతిగా ఉండొచ్చు అటువంటి లోకాలు పొందుతారు తర్వాత ఆకాశం అంటే ప్రకాశంతో కలుషి ఉంటుంది ఆకాశము ప్రకాశము ఆ రెండిట్లో ఉన్న పదం కాశ ఆ ఉపసర్గ ప్రా ఉపసర్గ ఈ కాషయే కాశీలో పదం కూడా కాశయే ఇవన్నీ ఒకటే సమంతాత్ కాశ అంటే ప్రకాశం నిలుతురు వెలుతురు అంటే వెలుతురు రెండు రకాలు బయట కనపడే వెలుతురు లోపల ఉండే వెలుతురు బయట వెలుతురు ఉండాలి బయట వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడి నుంచి వస్తుంది లోపల వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ అనే సూర్యుడి నుంచి వస్తుంది లోపల కూడా వెలుతురు ఉంది కదా ఈ వెలుతురు ఎక్కడి నుంచి ఒక్కడి నుంచి రావాలి మనస్సుకి స్వయంగా ప్రకాశి చంద్రుడు లాంటిది మనస్సు వాస్తవానికి మనస్సుకి అధిష్టానదేమ చంద్రుడే చంద్రుడెల్లా అయితే రిఫ్లెక్టెడ్ లైట్ చంద్రుడికి ఉన్న శోభంతా సూర్యకాంతి పడ్డం వల్ల వచ్చిన శోభ అలాగే మనస్సుకు ఉన్న ప్రకాశము అంటే సర్వాన్ని తెలుసుకుంటే ఉండే లక్షణం ఏదైతే కలదో అది ఆత్మ చైతన్యం నుంచి వచ్చింది కనుక ఆత్మ చైతన్యమే సూర్యుడు లోపలి సూర్యుడు బయట సూర్యుడు లోపలి సూర్యుడు బయట సూర్యుడు యొక్క ప్రకాశము మామూలు దృశ్య ప్రకాశం కంటితో చూసే వెలుతురు లోపలి సూర్యుడు యొక్క ప్రకాశము ద్రష్టృ ప్రకాశం అయితే దృక్ ప్రకాశం అంటారు చదువుతున్నారు కదా మీరు విషయ విషయో విషయము విషయి అటువంటి ప్రకాశం కాబట్టి ఆ ప్రకాశము గలది కాశీ కాశ గలది కాశీ ఆ జ్ఞానము ఉన్నదేమైన అభిప్రాయం సపోజ్ కాశీలో కూర్చునే జ్ఞానం లేదనుకోండి కాశీలో ఉండే ఉపయోగం ఏంటి ఎక్కడుందో ఎక్కడున్నా మీరు జ్ఞానాన్ని సంపాదించారనుకోండి మీరు ఎక్కడున్నా అదే కాశీ అవుతుంది కాశీపంచకం అనే శంకరాచార్య స్తోత్రం ఒకటి ఉంది దాంట్లో ఆయన అలాగే చెప్తారు ఆ గుర్తులేదు శ్లోకాలు కాబట్టి అదే ఆకాశమే ఆకాశ ప్రకాశ కలిసి ఉంటాయి ఎనీవే ప్రకాశవత అక్కడి నుంచి వచ్చింది ఆ ప్రకాశం ఉంటుంది కనుక మీకు ఎప్పుడైతే ఆకాశం ఉన్నారో వెలుతులతో కలిసే ఉంటుంది కాబట్టి ప్రకాశవంతములైన లోకములను ఈ ఉపాసకుడు పొందుతాడు ఆయనకి ప్రశ్నారన్నమాట ప్రకాశాకాశయో నిత్య సంబంధాత్ ప్రకాశవత్య లోకాన్ అభిషిధ్యత అని అన్వయం సో ఆకాశమునకు ప్రకాశమునకు నిత్య సంబంధం నిజంగా చిత్రం బయట ఉండే దృశ్య ప్రకాశంతో ఆకాశానికి నిత్య సంబంధం ఉండడం మాత్రమే కాకుండా ఈ చైతన్య ప్రకాశంతో కూడా ఆకాశానికి నిత్య సంబంధం ఉన్నది అంచేతంగా మీరు ఆకాశాన్ని ధ్యానం చేయటం ప్రారంభిస్తే మీరు ఏ స్థితికి చేరుకుంటారంటే ఆ స్థితిలో ఆకాశం ఉన్నదా చైతన్యం ఉన్నదా లేక సత్తు ఉన్నదా తేడా తెలియకుండా అయిపోతుంది అన్ని మూడు కూడా కల ఉంటాయి ఆకాశ ధ్యానం చేస్తే మీ మనస్సు పూర్తిగా విలీనం అయిపోతుంది అప్పుడు సచిద్ రూపంగా ఉండిపోతాం కాబట్టి సచ్య రూపంగా నిలిచి ఉండే ట్యానానికి పెద్ద తేడా ఉండదు అలా ఫ్లిప్ ఫ్లిప్ అంటే ఇలా తిరగేస్తే ఇది అలాగనమాట సో ఆ కాంధ్యాత ఆకాశ ధ్యానాన్ని రికమెండ్ చేస్తూ ఇప్పుడు ఒకసారి ఎవరో మహాత్ముని అడిగారు ఎవరికంటే ఆకాశ ధ్యానం అంటారు సచ్య నిర్గుణం అంటారు సింబల్స్ అక్కర్లేదా అని సింబల్స్ అంటే రూపము ఇది అంటే మహాత్ములు చెప్పాడు సింబల్స్ అక్కర్లేదని నేను ఎందుకంటానండి సింబల్స్ కావాల్సిందే కానీ ఎవరికి కావాలి సింబుల్స్ చిన్నపిల్లలకి మ్యాథమెటిక్స్ నేర్చుకునేప్పుడు సింబల్స్ ఇస్తారు పళ్ళు ఇచ్చి లెక్క పెట్టుకుంట రెండు అంటే రెండు పళ్ళు ఒక పెట్టి మూడు పళ్ళు ఒకటి పెట్టి లెక్క పెట్టుకోరా అని అక్కడ సింబల్స్ ఇంకా వాడు సింబల్స్ ఏనా కొంచెం అభివృద్ధి ఉండద్దా అసలు ఆ మహాత్మను ఏమన్నాడంటే సింబల్ ఉనికి బిగిని మీరు సింబల్ దగ్గరే ఫిక్స్ అయిపోతారని అది సందర్భం కాదు సింబల్ ఎందుకు ఇచ్చారంటే సింబల్కి అతీతమైన తత్వంలో మీరు చేరుకుంటారని సింబల్ ఇస్తారు సింబల్కి బొమ్మ ఆ సింబల్కి అలంకారాలు చేసేసి దాన్నే ఊరేగిస్తూ కుటుంబం కాదు అని చెప్పాడ అలా చెప్పారు సో ఆకాశ ధ్యానము ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి నిర్గుణ నిర్గుణంలోకి మనిషి ఎదిగేటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి కొంతమంది నిర్గుణం అంటే దే డోంట్ లైక్ ఇట్ సగుణం ఇప్పుడు ఇది ఎలాగంటే బంగారం అంటే ఇష్టం ఉండదు ఏదైనా నగ అంటే ఇష్టం ఉంటుంది కానీ బంగారం అంటే ఇష్టం కేవలం బంగారం మీద ఏమిటి ప్రీతి నగ ఉంటే ప్రీతి అలాగ సంథింగ్ లైక్ దాట్ ఇనివే సో ఈ ఆకాశ ధ్యానము అనేది ఉంది దాని గురించి ఇక్కడ ప్రస్తావం అటువంటి ఆకాశ ధ్యానం వల్ల వీడి ఆకాశాన్ని ధ్యానం చేసే ఉపాసకుడు కనుక వీడి జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందేస్తే సరే ఇంకా ఇంకా లోకాలు లేదే ఒకవేళ ఏ కారణం చేసినా ఆత్మజ్ఞానం పొందకపోయినా ఈ లోకాలను పొందుతాడు అని ఉపాసనకి ఫలాన్ని వెంట వెంటనే చెప్తారు అక్కడ ఫలానికి చెప్పడంలో తాత్పర్యం ఏమిటంటే ఇక్కడ అయిపోమ్మని ఆత్మజ్ఞానం దాకా వెళ్ళద్దనే అభిప్రాయం కాదు కేవలము ఉపాసనలన్నీ కూడా సఫలాలుగా ఉంటాయి తప్పిస్తే వీటిల్లో నిష్ఫలమేదీ లేదు ఈవెన్ దిస్ విషన్ విల్ హెల్ప్ యూ అని అభిప్రాయం సంబాధనం సంబాధ సంబాధోన్యోన్యపీడా తద్రహితాన్ అసంబాధాన్ ఆ లోకాలు ఇంకా ఎలాంటి లోకాలంటే సంబాధము లేనివి సంబాధము అంటే అన్యోన్య పీడ ఒకళ్ళ ఒకళ్ళు నొక్కుపోవటం పీడ అంటే నొక్కడం ప్రెషర్ దాన్ని అన్యోన్య పీడ దాన్ని సంబాధము ఒకసారి నేను ఏదో ప్రారంభం బాగుండగా ఓ బస్సు ఒకటి ఎక్కా టూ సీటర్ అనేది ఎక్కడ ఇక్కడ కదా ఇక్కడ అమెరికాలో బస్ చికాగో నుంచి నిల్వాతికి అనే ఒక టౌన్ కి వెళ్తూ టూ అవర్స్ ప్రయాణం దీనికోసం మళ్ళీ దిక్కువాల విమానాన్ని ఎక్కుతామని బస్సులో కూర్చున్నా రైల్వే స్టేషన్ దూరంగా ఉంటే బస్సు టూ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు బస్సులో కూర్చుని టూ సీటర్ కిటికీ దగ్గర కూర్చున్నాను అంటే రెండు సీటర్ కూర్చున్నాను ఎవడో వస్తే కిటికీ పక్కనే జరిగాను సీట్లో ఒకళ్ళు ఒక లేడీ వచ్చి కూర్చున్నారు ఆ సీట్లో ఆ లేడీ అంటే బ్లాక్ లేడీ జనరల్లీ బ్లాక్ కమ్యూనిటీ పీపుల్ కొంత రోబస్ట్ గా ఉంటారు హెవీ హెవీ సెట్ ఉంటారు ఆ కమ్యూనిటీలో ఆ ఇష్యూ అమెరికాలో మీకు ఒబేసిటీ ఇష్యూ ఉందని చెప్పాను చాలాసార్లు మీకు మనం చేశాను ఆ ఒబేసిటీలో కూడా వైట్ పీపుల్ కంటే బ్లాక్ పీపుల్లో ఎక్కువ కారణం ఎందుకు కారణం ఏంటంటే ఒకటే కారణం ఆహార నియమాన్ని ఏది అసలే కొంత బ్లాక్ కమ్యూనిటీ జెనెటిక్ ఇష్యూ ఉంటుంది They are well built. Over and above that, government food coupons is used to be there. Food coupons. Coupons is just there. Nelaki in the coupons is just there. And in America, this is the word. How do you say that? Because food is very cheap. Food is very cheap. Food is very cheap. So, what do you say, in some restaurants, నో రెస్ట్రిక్షన్ మీరు ఎంతైనా తినొచ్చు ఏదైనా తినొచ్చు ఎంతైనా తినొచ్చు నో రెస్ట్రిక్షన్ జస్ట్ ఒక ఫ్లాట్ టికెట్ ఒకటి కొనేయటం డిన్నర్ అనుకోండి సిక్స్ డాలర్స్ కొనేస్తే మీరు సిక్స్ డాలర్స్ కు టికెట్ కొనేస్తే సిక్స్ డాలర్స్ ఇచ్చేస్తే వాడు కూపెన్ ఇచ్చేస్తాడు ఇంకా మీరు లోపలకి వెళ్ళిపోయి హాల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఇలా బఫే ఇలాగా గుండ్రంగా రౌండ్ గా సర్కులర్ గా పెడతాడు సో దట్ ఎక్కువ దూరం అక్కడ ఆ సర్కులర్ బఫే టేబుల్ మీద ఎనీవేర్ నియర్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి దాంట్లో నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి సిక్స్ డాలర్స్ ఇచ్చేస్తే మీరు లోకల్కి వెళ్ళి ఎంత కావాల్సిన అంత తినచ్చు ఇంకా నో రెస్ట్రిక్షన్ పారాయణ అంత మారాయచ్చు కూడా ఎవడం కాదు పక్కన కోక్ బాటిల్ కూడా పెట్టుకున్నాయి కోక్ కూడా అన్ రెస్ట్రిక్టెడ్ పెద్ద గ్లాసు కోక్ ఇస్తాడు రీఫిల్ ఫ్రీ అంటాడు ఇంత కోక్ ఇచ్చి రీఫిల్ ఫ్రీ అంటాడు దాన్ని మళ్ళీ మీరు రీఫిల్ చేసేసుకోవచ్చు ఫ్రీ మళ్లీ అది మంచి నీళ్లు ఎలా అయితే ఫ్రీగా ఇస్తారో అలాగనమాట కోప పంచదార నీళ్లు ఈ సిక్స్ దాలర్ కోను ఫ్రీగా ఇస్తారు వాళ్ళకి మరి ఒబేసిటీ ప్రాబ్లం వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది ముఖ్యంగా నాన్ ఫుడ్ ఎక్కువగా తినడం కారణంగా బాగా పెద్ద పెద్ద ఎనీవే ఈ వచ్చిన పక్కన కూర్చున్నారు ఈ నేను ఎలా అయిపోయానంటే ఐ వాజ్ క్రష్డ్ బిట్వీన్ హర్ అండర్ ది సైడ్ విండో వర్చువల్ క్రష్ అయిపోయాను షీ వాస్ సిటింగ్ ఓన్లీ హాఫ్ అదర్ హాఫ్ పాపం ఆవిడే హాఫ్ లోనే కూర్చున్నారు ఆవిడేమి విశాలంగా కూర్చోలేదు నేను క్రష్ అయిపోయాను అక్కడ జరగాల్సి చేయాల్సింది ఏంటంటే నేను మొత్తం సీట్ అంతా ఆవిడకి ఇచ్చేసి నేను నిలబడాలి సీట్లు ఖాళీ లేవో ఏదో అయిందల్లా సంథింగ్ లైక్ దాట్ అప్పుడు అనుకున్నా ఇగో ఈ అన్యోన్య పీడా సంబాధ ఎలా ఉంటుంది So you are, you get crushed. You cannot move this way. Elbow-room under the illa-ku-prah-na-hante. That is sambādhā-hāna-kha <laughs> peda-hāna. So, atuvante samasya unda-duhante friga-vishāuka-lohāna sutra-e-kha. Tadra hitāna. Ā sambādhāmu lenī deshā <laughs> lokalukhanu-kha asambādhāna. Ravata, uruhgāya vata-hā, vishkirna geti-inna. విస్తీర్ణ ప్రచారాన్న ఇంకా ఈ లోకాలు ఎటువంటి అంటే లోకాన్ అభిశుద్ధ్యది ఇంకా ఎటువంటి లోకాలు అంటే ఉరు అంటే విశాలమైన గాయ అంటే గమనము గలవి ఇక్కడ ఆకాశాన్ని బట్టి గమనం అన్నారు శంకర్లు అలా చెప్పారు లేకపోతే ఆకాశాన్ని బట్టి గానం అని కూడా చెప్పచ్చు కీర్తి శబ్దం కదా శబ్ద గుణకం ఆకాశం కాబట్టి ఉరు గాయవత అనే పదాన్ని రెండు రకాలుగా చెప్పచ్చు గొప్పగా కీర్తించబడే లోకాలు ఇది చాలా గొప్ప లోకాలని కీర్తి స్వర్గాది లోకాలు శాస్త్రాల్లోనక్కడా గొప్పగా కీర్తించబడుతూ ఉంటాయి ఆ లోకాలని పొందుతారు లేకపోతే ఎక్కువ గమనము కలిగిన లోకాలు పెద్ద అమెరికా లాంటి దేశం ఉందంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లాలంటే మీరు యాభై మైళ్ళు ప్రయాణం చేయాల్సి మధ్యలో అంతా అడవి ఊరికి ఊరికి మధ్యలో అంతా అడవే చాలా దూరం ప్రయాణం చేస్తే కానీ ఒక ఊరు నుంచి ఇంకో ఊరు రాదు అంటే విశాలమైన ఖండం కనుక ఆ రకంగా విశాలంగా కట్టుకుంటారు కాబట్టి అక్కడ ఎంత తక్కువ దూరం ప్రయాణం చేసినా మీరు యాభై మైలు తక్కువ ప్రయాణం చేయడం కూడా నేను సత్సంగానికి వెళ్తే క్లాసుకి బిక్షకు వెళ్తే మైల్స్ ట్రావెల్ చేసి డెబ్బై మైలు ఎనభై మైలు వంద మైలు ప్రయాణం చేసి వెళ్తూ ఇక్కడ పది కిలోమీటర్లు ట్రావెల్ చేయటం చేయాలంటే చికా కనిపిస్తుంది ఈ రోడ్లు ఈ ఆటోలు గోతులు ఇవి ఎలా ఉంటాయి ఇప్పుడు నేనేం కంప్లైంట్ చేయట్లేదు ఉన్న విషయం చెప్తున్నాను థింగ్స్ ఆర్ లైక్ గా కాబట్టి గురు గాయవత అంటే విస్తీర్ణ గతి గమనము గలవి విస్తీర్ణ ప్రచారము కలవి ప్రచారము అంటే కీర్తి కీర్తి ప్రతిష్టలు అధికంగా ఎలా ప్రచారం అంటే గమనం కూడా అర్థం చెప్పచ్చు అటువంటి లోకములను ఈ ఉపాసకుడు పొందుతాడు ేతి ఇంకా యస్ గతం త్ర కామచారోతి అస విషయాలన్నీ కూడా మనం ఇంతకుముందు అనుకున్నవే పత్తేమీ లేదు కాబట్టి అక్కడికి ఆ ఖండం అన్నాము ఇతి ఛాందోగ్యోపనిషత్కరే సప్తమాధ్యాయశ ఖండ ఇప్పుడు అధ్యాత్మం నుండి అధిభూతంలోకి వెళ్ళాం ఇది వరకు మళ్లీ ఇప్పుడు అధిభూతం నుంచి మళ్ళీ అధ్యాత్మంలోకి వచ్చేస్తుంది సో ఈ విధంగా అధిభూతము అధ్యాత్మము ఈ రెండింటినీ కలిపి ఒకే తత్వంలో విలీనం చేయాలి ఇప్పుడు ఈశ్వరుడు అంటే జగత్తు కంటే ఈశ్వరుడు వేరే ఉంటాడా బ్రహ్మ బ్రహ్మ జిజ్ఞాసాన్నమే బ్రహ్మ రెండు అంశాలు జగత్తు కంటే భిన్నంగా ఉంటాడా ఈశ్వరుడు లేకపోతే రివర్స్గా అడిగితే ఇంకా బాగుంటుంది ఈశ్వరుడు కంటే భిన్నంగా జగత్తు ఉంటుందా ఈశ్వరుడు కంటే భిన్నంగా జీవుడు ఉంటాడా జీవుడు కంటే భిన్నంగా జగత్తు అది సరే దట్ ఇది అల్సాం అన్న పాయింట్ సో మొత్తానికి బ్రహ్మ విచారము బ్రహ్మ జిజ్ఞాసలో చేసే విచారం యొక్క అంతిమ లక్ష్యం ఎలా ఉంటుందంటే మనం తెలుసుకునే స్వరూపము జగత్తు బ్రహ్మ వేరుగా లేదు జీవుడు బ్రహ్మ కంటే వేరుగా లేదు అని తేల్చేస్తాం జగత్తంటే సత్యే కదండి సద్రూపమైన బ్రహ్మ కంటే భిన్నంగా జగత్తు లేదు జీవుడంటే చిత్ కదా చిద్రూపమైన బ్రహ్మ కంటే వేరుగా జగత్తు లేదు సత్ చిత్ ఒక చోట అవుతాయి దాని బ్రహ్మ సద్రూపంగా భాషించే జగత్తు చిద్రూపంగా భాషించే జీవుడు ఒకే చోట సమావేశమైతే దాని పేరే బ్రహ్మ భగవాన్ వణమహర్షి అని వారు సత్ చిత్ భిన్న భిన్నాలుగా ఉంటాయి అనేది అజ్ఞానం సత్ చిత్ ఒక్కటే అనేది జ్ఞానం అది అని చెప్పి వరే కాబట్టి బ్రహ్మ విచారణలో మనం ఈ విషయాలని నిర్ధారణ చేసుకుంటాం ఎనివే సో ఈ అధిభూతము రెండు అధ్యాత్మము అంటే జీవుడు అధిభూతము అంటే జగత్ ఈ రెండు కూడా ఈశ్వరుని కంటే భిన్నంగా లేవు అనేది తాత్పర్యం ఆ అంచతనే అధ్యాత్మంలోంచి అధిభూతంలోకి అధిభూతంలోంచి అధ్యాత్మంలోకి అలా వెళ్తూ ఉంటాం ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఎందుకంటే మానవుడు తనను తాను సర్వము నుండి విడదీసుకుని కూర్చుంటాడు ఐసోలేషన్ దాని వలననే దుఃఖాలు మానవుడు అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి మానవుడికి విముక్తి ఎప్పుడు కలుగుతుందంటే తాను సర్వము కంటే భిన్నముగా లేను అని తెలుసుకున్నప్పుడే విముక్తుడవుతాడు కాబట్టి ఈ అధ్యాత్మము అధిభూతముల మధ్య బ్రిడ్జ్ ని ఒకదాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం ఈ ఉపాసనలన్నింట్లో కూడా నడుస్తూ తర్వాత ఉపాసన చూద్దాము స్మరో వా ఆకాశాద్భూయ తస్మాద్యద్య బహీరన్ స్మరంతే కంచశుయు నన్వీర నీరవే స్మరే అథ శృణుయ అథ మీరన్ అథ విజానిరన్ స్మరే వై పుత్రన్ విజానా స్మరే పశూన్ స్మరముపాశ్వేతి స్మరణము స్మర అంటే స్మరణము మెమొరీ స్మృతి మెమొరీ ఇది అన్నిటికంటే గొప్పది ఇప్పుడు మీరు ఆలోచించండి ఏదైనా ఒక మనస్సులో ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి ఈ ఆలోచన అనేది కొత్త ఆలోచన అనేది ఏదైనా ఒకటి అసలు ఉంటుందా కొత్త ఆలోచన అనేది ఉంటుందా ఎవరికి సోల ఉండదు కొత్త ఆలోచన అనేది ఉండనే ఉండదు సుతరాము కొత్తదానిని వినుట అనేది సంభవమా కాదు మీరు ఏది విన్నా అది ఎర్లియర్ బ్యాక్గ్రౌండ్ మెమొరీ బేసిస్లోనే మీరు వింటారని తప్పిస్తే మెమరీతో సంబంధం లేకుండగా సుతరాము కొత్తది నేను విన్నాను అనేది ఏది ఉండదు ఇప్పుడు పాట పాడారనుకోండి బాగా పాడారని మీరు అంటారు అంటే ఆ మెమొరీ ఉన్నది కాబట్టి ఉంది కాబట్టి ఆ మాట అంట మెమొరీ లేకపోతే బాగా పాడడం అనేది అంట తర్వాత ఏమిటంటే కీచుమని గొంతు అలా ఉంది అది కూడా మెమొరీయే అంతకుముందు మీకు ఆ సంస్కారములు అన్నీ ఉండాలి మీరు ఏ శబ్దాన్ని విన్నా పూర్వ సంస్కారం సుతరాము లేకుండగా వినడం సంభవం అవుతుందా పూర్వ సంస్కారం ఏది లేకుండగా ఎంటైర్లీ న్యూ థింకింగ్ అనేది న్యూ థాట్ అనేది ఉందా అసలు ఈ సృష్టిలో లేదు కాబట్టి మీరు ఏ ఆలోచన ఏ సంకల్పం చేసినా అది మీకున్న పూర్వ సంస్కారాలని అంచేతనే దేర్ ఈజ్ నో థాట్ హు చీస్ ఇన్ ది ప్రజెంట్ థాట్ ఈజ్ ఆల్వేజ్ పాస్ట్ ఏమో అంగీకరిస్తారా థాట్ అంటేనే పాస్ట్ అంచేకనే ప్రజెంట్ అన్నది థాట్ రూపంగా ఉండదు మీరు మనస్సు అలాగా నిరంతరంగా ఒక సంకల్పం తర్వాత మరొక సంకల్పం థాట్ థాట్ అలా ప్రవాహ రూపంగా వెళ్తున్నంతసేపు యు ఆర్ ఇన్ ది ప్యాస్ట్ ఓన్లీ మీరు ప్రజెంట్ లో ఉండలేదు ప్రజెంట్ మీరన్నా ఆ ప్రజెంట్ అది ఎలా ఉంటుందంటే పాస్ట్ చేతన రంజితమై ఉంటుంది రంజితం రంగు వేయబడి ఉండడం ప్యాస్ట్ చేత రంజితమయ్య నిజానికి మనం ఎలా పోతూ ఉంటామంటే ప్యాస్ట్ యొక్క ప్రవాహం గతం యొక్క ప్రవాహం వర్తమానంలో ఇంకిపోయి వర్తమానాన్ని రంజితం చేసేసి వర్తమానాన్ని బాగా గాఢంగా ప్రభావితం చేసేస్తూ అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం మన జీవితంలో ప్రజెంట్ అనేది ఏమీ లేదు ఎప్పుడు ప్యాస్టే ప్రజెంట్ ఏముంది ప్రజెంట్ అనేది ఉండదు ప్రిజెంట్ ఎప్పుడు ఉంటుందంటే మీరు మనస్సుని పూర్తిగా బంధు పెట్టేసి అమని భావ స్థితి అంటే సచ్యద్ రూపంగా నిలిచి ఉంటారు థాట్స్ ఏమీ ఉండవు అదే ప్రజెంట్ థాట్ పుట్టిందనుకోండి మీరు మెడిటేషన్ చేశారు కదా అటువంటి కేవలం సచ్యద్ రూపంగా ఉంటారు ఏ థాట్ ఉండదు అటువంటి స్థితిలో థాట్ పుట్టిందనుకోండి ఈ పుట్టిన థాట్ దానికి ప్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండి పుడుతుందా లేకుండా పుడుతుందా ఉండే పుడుతుంది కాబట్టి సిద్ధాంతం ఏమిటంటే థాట్ ఈజ్ ఆల్వేజ్ ఇన్ ది పాస్ట్ థాట్ ఈజ్ ఆఫ్ ది ప్యాస్ట్ ప్రజెంట్ కి సంబంధించి థాట్ అనేదే కుదరు ఇది ఒక మౌలికమైన సత్యం దీన్ని గుర్తించటం చాలా కష్టం అంచేతనే మీరు ఒక సంకల్పం ఒక థాట్ మీరు నాకు చెప్పారనుకోండి అది మీ పాస్ట్ సంస్కారం నుంచి పుట్టిన థాటే అయ్యి ఉంటుంది మరో గతి లేదు ఇంకా మరో మార్గం లేదు ఇదన రెగ్యులర్ అవుట్ ఆఫ్ ఇట్ అది సిద్ధాంతం అది మీ ప్యాస్ట్ సంస్కారం అంటే ఎలా ఉంటుంది మీ ప్యాస్ట్ సంస్కారం అంటే మీకు చిన్నప్పటి నుంచి మీకున్న బ్యాక్గ్రౌండ్ మీద ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి ఉంటుంది ఆ సంస్కారం నుంచి మీరు పుట్టి థాట్ కాబట్టి ఈ వాదులందరూ తమకు ఉన్నటువంటి గతకాలీన సంస్కారముల నుండి పుట్టినటువంటి భావజాలాన్ని లోకం మీద పారేసి ఇదే సత్యము చెప్తారు అది సత్యం అవుతుంది అదే ఆ వ్యక్తి యొక్క గతకాలీన సంస్కారముల నుండి పుట్టిన ఒకనొక అభిప్రాయం అవుతుంది తప్పిస్తే సత్యం ఎలా అవుతుందండి కాబట్టి అభిప్రాయములు భావములు ఇవి ఏమీ సత్యంతో వేదాంతం అంటే అలాగే ఉంటుంది ఇక్కడ వేదాంతం అలాగే ఉంది నేను ఏం చేయను ఇలాగే ఉంటుంది కదా లోకంలో ఇలాగ మీకు ఇలాగే వేదాంతం కనపడే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ సింబల్స్ థీరీస్ కాన్సెప్ట్స్ భావాలు ఒపీనియన్స్ మతాలు కల్స్ ఇవన్నీ కూడా సత్యదూరములే వీటిలో వేటిల్లోనూ సత్యం ఎందుకంటే ఇవన్నీ కూడా ద సెస్ పూల్ ఆఫ్ ది మైండ్ నుంచి కొడతాయి సెస్ పూల్ అంటే తెలుసా ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళారనుకోండి సరస్సు ఒడ్డో లేకపోతే ఏదో నీళ్లున్న చోటకి వెళ్ళారనుకోండి ఆ నీళ్లలో చలనమే ఉండదు అలా ఖాళీగా కామ్గా ఉంటుంది ఇంతట్లోకి బుడి ఒక బుడగ వస్తుంది ఆ బుడగ ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఆ నీళ్ళ అడుగున ఈ తుక్కంతా కుళ్ళి దాని నుంచి గ్యాస్ అటువంటి గ్యాసెస్ వేస్తూ ఉంటాయి ఆ గ్యాసెస్ కొద్ది కొద్దిగా ఉదయిస్తాయి నిర్మాణం అవుతాయి కుళ్లి కుళ్లటంలో భాగంగా మిథేన్ పుడుతుంది ఆ మిథేన్ మొదలైన గ్యాస్ అది పుట్టి అది అక్యూములేట్ బబుల్ చిన్న చిన్న మిథేన్ మాలిక్యూల్స్ ఒకటోటో అక్యూములేటే ఒక బబుల్ స్థాయికి ఆ బబుల్ ప్రెషర్ దట్మస్పీ ఇన్ఫ్ టు ది వాటర్ కాలం ప్రెషర్ అప్పుడు ఆ లెవెల్ కబుల్ ప్రెషర్ వచ్చినప్పుడు అది పైకి ఇలా ఇలా ఒంకరింకరగా ఆ వాటర్ ప్రెషర్ ని తప్పించుకుంటూ ప్రయాణం చేసి గుడుకు పైకి వస్తుంది మీ మనసులో వచ్చే ప్రతి థాట్ అలాంటిదే ఎవరి థాట్ ఇస్ లైక్ దాట్ అని చెప్తాం ఒక అభిప్రాయాన్ని చెప్పి ఒక భావాన్ని చెప్పి ఇది సత్యము అని ఎవడైతే చెప్తాడో వాడు సత్య దూరంలో బతుకుతున్నాడు మనకి చెప్పేది కూడా సత్య దూరం అయితే మరి ఏం చెప్పాలి ఏది చెప్తే సత్యం అవుతుంది గత పది నిమిషాల నుంచి నేను చెప్తున్నాను చూడండి అతి సత్యం అంతే కదా నేను మీకు ఏదైనా అభిప్రాయం అందజేస్తున్నానా అందజేయట్లేదు ఏదైనా ఒక కాన్సెప్ట్ మీకు ఇస్తున్నానా ఇవ్వట్లేదు ఒక సింబల్ మీకు ఇస్తున్నానా ఇవ్వట్లేదు నిజానికి ఈవేళ ఏమో క్షణంలో ఏ ముహూర్తంలో మొదలుపెట్టానో కానీ ఉన్న సింబల్స్ ని కాన్సెప్ట్స్ ని ఐడియాస్ ని డిమాలిష్ చేసేటువంటి విధంగానే క్లాస్ సాగుతోంది గత పది నిమిషాల్లోనే ఈ పని జరిగింది నేను కొత్తగా ఏ సింబలో ఇవ్వట్లేదు సింబల్స్ సత్యం కాదని మాత్రమే చెప్తున్నా కొత్తగా ఏ కాన్సెప్ట్ ఏ ఐడియా ఇవ్వట్లేదు కాన్సెప్ట్స్ ఐడియాస్ సత్యం కాదని మాత్రమే చెప్తున్నా కొత్తగా ఒక థాట్ ని మీకు అందజేసి ఇంతకు ముందు ఉన్న థాట్ ని తీసేసి దాని స్థానంలో మరో థాట్ ని మీకు అందజేసే ప్రయత్నం చేయట్లేదు థాట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది ప్యాస్ట్ థాట్ కెనాట్ డూ కెనాట్ హ్యావ్ ఎనీ థింక్ టు డూ విత్ ది ప్రెసెంట్ ప్రెసెంట్ కి థాట్ కి ఏమీ సంబంధం లేదు థాట్ అన్నది పాత గత కాలం యొక్క మెమొరీ నుంచి పుడుతుంది కాబట్టి ఆ మెమొరీలో ఉండే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యాస్ ఏది ఆ గ్యాస్ బొబ్బులు వచ్చినట్టుగా ఆ మెమొరీ నుంచి వచ్చే సంస్కారాల నుంచే థాట్స్ అన్ని పుడతాయి మీరు శబ్దం విన్నారు అది ఒక థాట్ రూపాన్ని చూశారు అది ఒక సంకల్పం గంధాన్ని అఘ్రానించారంటే అది ఒక సంకల్పం కాబట్టి మొత్తం మన జీవితం కూడా మెమొరీ స్మృతి మీద ఆధారపడి మనం బతుకుతున్నాం అంచేతనే జీవితం మిథ్య అనే మాట అది చాలా తప్పక తెలుసుకోదగ్గ విషయం స్మృతి అనేది మీరు ఒక క్షణం పక్కకు పెట్టి ఆలోచ మీరు ఆలోచించేప్పుడు స్మృతి లేదనుకో దెన్ నేనేమిటప్పుడు దెన్ వాటాఐ నేను జీవించే జగత్తటి నేనేమిటి అని మీరు ఆలోచించినట్లయితే మీరు సత్యం వైపుకే ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మనము జీవించేప్పుడు ఆ వాసనామయమైన మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది జీవిస్తూ ఉంటాం వాసనలు అనగానేమి వాసనలు వాసనలు అంటూ ఉంటాం వాసనలు అంటే ఏమిటి కేవలము గతకాలపు స్మృతులు తర్వాత భవిష్యత్తు భవిష్యత్తు మనం అంటూ ఉంటామే భవిష్యత్తు కూడా గతం కంటే భిన్నంగా లేదు మీరు భవిష్యత్తు భవిష్యత్ అని ఏదైతే అంటున్నారో మీకు భవిష్యత్తులో సుఖం కావాలి ఎందుకు కావాలి ఎందుకు సుఖం ఎందుకు కావాలి సుఖం కావాలని అసలు మీరు ఎందుకు కోరాలి ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు హ్యాపీగా నవ్వేస్తూ ఉంటాడు వాడు భవిష్యత్తులో సుఖం కావాలని కోరిక ఉంటుందా ఉండదు హ్యాపీగా ఉంటాడు వర్తమానంలో భవిష్యత్తులో సుఖం కావాలనే కోరిక ఎందుకు కలిగింది మనకంటే మన గతకాలీన దుఃఖ సంస్కారం నుంచి భవిష్యత్తులో నాకు సుఖం కావాలి అనే కోరిక పుడుతుంది गतकालीन संस्कार प्रवाहम स्मृति रूप में मन चित मन मन दृढ़ निचि उदे वर्तमन में प्रवहि वर्तमन इंकि वर्तमान रंजित मन भविष्य अदे प्रभावित मता मन गीन व्यक्त बतिके गीन व्यक्त का चिप प्रटो मन की तरीने तीन ఇది మానవుని యొక్క జీవితం లేదా భగవాన్ అమ్మ మహర్షి అమయని వాటి అమాయని ప్రశ్న వేసుకో అని ఎందుకంటే వీడు అయాం నేను అనగానే ఆ నేను పక్కన పెట్టే ప్రతి వర్ణన కూడా గతకాలీన సంస్కారముల యొక్క స్మృతి నుంచి కుడుతుంది నేను బ్రాహ్మణుడను స్మృతిని బట్టి అంటాడు అనమాట నేను క్షత్రియుడను స్మరణాన్ని బట్టి అంటాడు నేను నేను ఇండియా వాడిని నేను మరో దేశం అంత స్మృతే స్మృతి తప్ప ఇంకే నేను ఫలానా గోత్రం వాడిని ఫలానా ఇది ఫలానా అది అని వీడు ఎన్ని రకాల వర్ణనలు పెట్టడానికి అవకాశం ఉన్నదో వాటిని కూడా త్రోసుకొచ్చి ఎందుకంటే అవన్నీ కూడా వీటి స్మృతి నుంచి ఆ సెస్ అంటే ఏమిటో చూస్తుందండి కుళ్ళు నీళ్ల గుంట నవ్ యు నా ఇట్ నేను ఇందాక నుంచి అవాయిడ్ చేశాను ఈ ట్రాన్స్లేషన్ ఎందుకు చేయడం లే ఇప్పుడు చేసేసాను మన మనస్సు స్మృతి కుళ్ళిపోయిన నీళ్ల గుంట తప్పు ఇంకేముంది దాంట్లో నుంచి బుడగలు వస్తున్నాయంటే బ్యాడ్ స్మెల్ బుడవలు వస్తున్నాయి తప్పిస్తే ఇంకేమొస్తాయి అంచేతనే మన మనస్సులో ఈ స్మృతి అటువంటిది ఆ వాసనలన్నీ గతకాలీన వాసనలు గతకాలంలో పోయిన దుఃఖాన్ని మనం అనుభవించుంటాం కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి దుఃఖం రాకూడదు గతకాల సో The, the future is the memory of the past. Past memory is a future. So, uh, is a life. Life is a it is satyāṁ. Īsatyaṁ ne telusko leka uruke past ani, future ani, uruke tamu misleed, swayam confused, parāṁ confused, anti and not to that. He had all outcome loss. He had all picchi gala ke me la dusko on. What kind of note? నీకు బుద్ధుడు చాలా బలహీనపడు ఉన్నాడు అంటున్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన బుద్ధుడు బలహీనపడి ఉన్నట్టు ఆయనకి ఏంటంటే ఆయనకి బుధుడు బలహీనపడి ఉండడం ఏంటంటే ఏమనార్థం ఉందండి దానికి ఈయన ఉన్నాడు బుద్ధుడు ఎక్కడో ఉన్నాడు ఆయన బుధుడు హడావిల్లో ఆయన ఉన్నాడు ఆయన దేవత ఆ సూర్యుడి చుట్టూ తిరగాల్సిన ఆయన తిరుగుతున్నాడు ఆయన బలహీనపడదు లేదు బలపడదు లేదు బలహీనపడ్డానికి బుద్ధుడు బలహీన పడ్డానికి బలపడ్డా అందులో ఈయనకి బలపడ బలహీన నీకేదో గుండె బలహీనపడింది లేకపోతే నీ ఆర్థిక పరిస్థితి బలహీనపడింది లేకపోతే సమాజంలో నీకుండే పేరు ప్రతిష్టలు బలహీనపడ్డాయి ఏవైనా ఉంటాయి కానీ నీకు బుధుడు బలహీనపడ్డాడు ఏమైనా అర్థం ఉందండి నాకు బుధుడు బలహీనపడ్డాడు ఏమిటండి నాకేదైనా శరీరం బలహీనపడచ్చు వయస్సును బట్టి స్మృతి కూడా బలహీనం సంస్కృతం అంతకుముందేమో వల్లించి పెట్టాము అవన్నీ మర్చిపోయి ఇప్పుడు సంస్కృతం కూడా బలహీనం అయిందంటే అన్నిటికీ ఒప్పుకుంటా కానీ నేను ఈ బుధుడు బలహీన పడ్డానికి మాత్రమే లాగొప్పుకోవాలో అర్థం కాట్లేదు అది తెలిస్తే అసలు వారు చెప్పింది ఏమిటో తెలిస్తే మనకి ఒప్పుకోవడమో ఒప్పుకోకపోవడమో తర్వాత మాట ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు ఏమైనా ఈజీ ట్రై ఈజీ కన్వేయింగ్ ఎన్ సెన్స్ తలా తోకాలైన వ్యవహారంలా ఉంది తప్పిస్తే అంతకంటే ఎనివే ఇది నాకు చేదస్వం ఏదో ఇలా అంటూ ఉంటాను నేను ఐ షుడ్ అవాయిడ్ ఐ సపోజ్ ఎనీవే కొంత ఆత్మవిమర్శ చేసుకుని దీన్ని కూడా అవాయిడ్ చేయటం కానీ ఒక ఫీలింగ్ అనమాట అయ్యో పాపం జనాలను వీళ్ళు మిస్లీడ్ చేసుకున్నట్ ఫీలింగ్ అంతకంటే ఇంకేట ఎనీవే తర్వాత వీళ్ళు సెటిల్ ఏది చేయదు దీంట్లో సెటిల్ అవదా ఇప్పటికి నీకు సెటిల్ అయిపోయింది ఇంక నువ్వు జీవితంలో మళ్లీ భవిష్యత్తు గురించి బెంగ లేకుండా నువ్వు హాయిగా బతుకున్నంతకాలం జీవించవచ్చు అని సెటిల్మెంట్ ఏమైనా ఉంటుందా దానికి ఏమేమి ఎప్పటికప్పుడు పరగడిపో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనస్సుకి మూలంలో ఇన్ని రకాల మనస్సు ఈ చిత్తము స్మృతులు సంస్కారాలు మంచి చెడు ధర్మాధర్మము ఈ సంస్కారాలన్నిటికీ మూలంలో వీటికి అతీతమైన ఏ సచ్చిది ఆత్మ ఉన్నదో అది తెలుసుకుంటేనే మనం బాగుపడతామండి లేకపోతే బాగుపడే ప్రసక్తి ఉంది లేకపోతే నేను మళ్లీ మళ్లీ మనం చూస్తున్నాను మన జీవితం కూడా గతకాలీన సంస్కారముల నుంచి నిర్మాణమైనది ఈ గతకాలీన సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి నిన్నటి సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి మొన్నటి నుంచి మొన్నటి సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి అటు మొన్నటి నుంచి వచ్చాయి ఇది అధ్యాస భాషలో ప్రసంగం వీడికి సర్వప్రథమ అధ్యాసం ఎక్కడ ప్రారంభమైందన్నారు అంటే సర్వప్రథమ అధ్యాసం అనేది ఏం లేదని చెప్పారు అజ్ఞానానికి బిగినింగ్ ఉండదు అజ్ఞానానికి కారణం ఉండదు అజ్ఞానం వీడు భ్రాంతులన్నిటికీ కారణం అవుతుంది కానీ మళ్ళీ అజ్ఞానానికి ఒక కారణం ఉండదు అజ్ఞానానికి కారణం ఏంటండి ఇప్పుడు పాము ఎందుకు చూశాడు అంటే త్రాడు యొక్క అజ్ఞానము చేత పాము చూశాడు అని మీరు చెప్పగలుగుతారు త్రాడు యొక్క అజ్ఞానము పామును చూసటం హేతువైంది కారణమైంది అని త్రాడు యొక్క అజ్ఞానముకు కారణం ఏమి అంటే ఏం చెప్తారని మీరు చెప్పండి అది ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పినప్పుడు నేను చెప్తాను ఏమిటి చెప్తారు త్రాడు యొక్క అజ్ఞానానికి కారణం ఏమిటి అంటే ఏమిటి చెప్తారు త్రాడు యొక్క వాడికి త్రాడంత అజ్ఞానానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానానికి కారణమే ఉంటుంది ఇంకా అజ్ఞానానికి కారణం అజ్ఞానమే ఇంక ఇంక కారణమే ఉంటుంది భ్రాంతికి కారణం అజ్ఞానం అంటారు కానీ ఇంకా మళ్ళీ అజ్ఞానానికి కారణం ఏమిటండి వాడికి తెలియలేదు అని చెప్తే ఇంకా అక్కడితో అల్టిమేట్ అది ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తున్నాను ఒకసారి వెళ్తుంటే పోలీసు పట్టుకున్నాడు ఏమంటే ఇక్కడ టర్న్ తీసుకోకూడదని మీకు ఎందుకు తీసుకున్నారు టర్న్ అన్నాడు అయ్యా నాకు తెలియలేదు అని చెప్పాను ఇక్కడ టర్న్ తీసుకోకూడదు సంగతి నాకు తెలియదు ముందు తీసుకునే వాళ్ళం లేదా లే పది రోజుల క్రితం రూలు మార్చారా అయ్యా అదే మీరు చెప్పింది కరెక్టే నాకు తెలియదు అంటే మీకు తెలియకపోవటం గల హేతువేమీ అని వాడు అడిగాడు అనుకోండి ఏం చెప్తారు సమాధానం తెలియదు అంటే ఇంక అల్టిమేట్ అది ఇంకా దానికి కారణమే ఉండదు కాబట్టి ఈరోజు అధ్యాసలో ఎందుకున్నాము అంటే నిన్న అధ్యాసలో ఉన్నాం కాబట్టి నిన్న ఎందుకు అధ్యాస అంటే పూర్వం అధ్యాస చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఏ అధ్యాసలు లేవు కానీ వీడికి అధ్యాసం లేకపోయినా వీడి తండ్రికి తల్లికి ఉన్న అధ్యాసలు వీడికి సంక్రమిస్తాయి కాబట్టి వాళ్ళ అధ్యాసలన్నీ వీడివే కాబట్టి వీడి ప్రథమాధ్యాసకి పూర్వంలో ఏమున్నాయి తల్లిదండ్రులు అధ్యాసులు ఉన్నాయి కాబట్టి అనాదిగా ఈ అజ్ఞానం ఉన్నది అనే చెప్పదు దీనికి బిగినింగ్ అనాది అంటే అదితో సమా రిప్లై ఇచ్చినట్టు కాదు ఇట్ ఈజ్ ఎన్ ఇమేజివ్ రిప్లై అనాది అంటే ఇట్స్ నాట్ రిప్లై ఇట్స్ ఇట్ ఈస్ నో రిప్లై ఇట్లుక్స్ లైక్ ఎక్ రిప్లైలు అలాగే ఉంటాయి అది రిప్లై అవ్వదు తెలియదు మీకు కానీ తెలిసినట్టు అని తెలియకపోయినా తెలిసినట్టు అనిపించటం అన్నది అది అది నామరూపంలో మహిమది ఒక నామాన్ని మీకు అంటగట్టేస్తే మీకు తెలిసిందని మీరు అనుకుంటారు ఏమిటి తెలిసిందంటే మీకు తెలిసిందేమి ఉండదు ఊరికే నామాన్ని పట్టుకుని నాకు తెలిసింది అని ఆ నామం యొక్క భాంతిలో మనిషి బతుకుతూ ఉంటారు నాకు తెలిసిపోయింది అని ఏమీ తెలియదు నామం వచ్చింది అడిగితే నామం అంటే కాదు పేరు సో స్మృతి స్మృతి నుండి సర్వము పుడుతుంది మీరు నిద్రలేస్తారు నిద్రలేచి క్షణంలో నేను అనే ఒక వ్యక్తిత్వ భావనే ఉండదు ఆ నేను వెనకాల ఉండే చరిత్ర ఉండదు మీ అండ్ మై స్టోరీ అంటారు వీడు నేను అంటే చరిత్ర ఒక పెద్ద హిస్టరీ ఛానల్ సమాచారం ఉంటుంది వీడి దగ్గర నేను ఇప్పుడు నేను ఇవాళ పుట్టిన నిద్ర లేచాను అనుకోండి నిద్ర లేచి ముందు నేను సన్యాసిని కాదు స్వామిని కాదు ఏదీ కాదు నిద్రలేస్తూనే ఐఎమ్ స్వామి టీవీ ఇది మెమరీ అంటారా మరొకటి అంటారా బ్రహ్మ విద్యా కుటీర్ బ్రహ్మవిద్యా కుటీ ప్రజెంట్ ఆ రీజ్ ఇట్ మెమరీ మెమరీ అండి మెమొరీ నా ఏజ్ యాభై ఆరు అది మెమరీ కదది తర్వాత నేనేమో అమెరికాకు వెళ్లి టికెట్ కొనుక్కోవాలి అదేమిటి మెమరీ ఉనికి భాషలో భవిష్యత్తున్న అది మెమొరీయే ఎవ్రీథింగ్ మెమరీ నేను ఫలానా గోత్రం వాణ్ణి ఫలానా వయస్సు వాడిని ఫలానా జెండర్ వాడిని ఎవరిథింగ్ ఇస్ మెమరీ కాలము మెమొరీ దేశము మెమొరీ సర్వ పదార్థములు మెమొరీ ఆ మెమొరీ అనే లైన్ ఒకటి ఉంటుంది వీ లివ్ బై దట్ లైన్ మెమొరీ లైన్ దాన్ని మేము జీవిస్తూ మీరు సత్యం తెలుసుకోవాలంటే మెమొరీ బేసిస్ మీద వచ్చే సంకల్పాలలో సత్యం ఉండదు మెమరీ బేసిస్ మీద వచ్చే సంకల్పాలలో మెమరీకి సంబంధించిన వాసనలు ఉంటాయి అంతేగా సత్యం ఎక్కడ ఉంటుంది సత్యం తెలుసుకోవాలంటే థాట్ స్ట్రీమ్ ఆలోచన ప్రవాహం ఏదైతే కలదో ఇదంతా కూడా స్మృతి మీద ఆధారపడినదే అని గ్రహించి దాన్ని బంధు పెట్టేసి అమనీ భావంలో అంటే థాట్లెస్ స్టేట్ లో మీరు నిలిచి ఉంటే మీరు సత్యము యొక్క పరిష్వంగంలో ఉంటారు పరిష్వంగము అంటే కౌగిలి రాజ్ఞానాత్మనా సంపరిష్వక్త అని ఆ సత్యము యొక్క పరిష్వంగము కౌగిలిలో మీరుంటారు స్మరో వావ ఆకాశాద్భూయ ఆకాశమునకు కూడా మూలము స్మృతియే చిత్తం నుంచి పుడుతుంది ఆకాశం మనస్సు నుంచి పుడుతుంది మనస్సు అంటే మళ్ళీ మనస్సులో ఉండే స్మృతి నుంచి పుడుతుంది మనస్సులో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వాసనల యొక్క రచన దాని నుంచి పుట్టుతుంది ఆకాశం ఇప్పుడు మీరు మీరు ఆలోచించండి సినిమాకు వెళ్తారు సినిమా తెర మీద ఆకాశం చూస్తారు ఆకాశం చూడాలి కదండి ఆకాశం అంటే నీరాకాశం చూస్తారన్న అభిప్రాయం కాదు పదార్థములను వ్యక్తులను మీరు చూస్తున్నారంటే ఇప్పుడు ఈ రెండు వేళ్లు మీరు చూశారంటే అర్థమేంటండి మధ్యలోనూ చుట్టూ ఆకాశంతో సహా కలిపే చూస్తారు రెండు వేళ్లు మీరు ఆకాశం చూడకుండా రెండు వేళ్లు చూడలేరు కాబట్టి సినిమా తెర మీద మీరు పదార్థములను చూస్తున్నారంటే ఆకాశంతో పాటుగానే చూస్తున్నారు ఇప్పుడు సినిమా తెర మీద మీరు చూసే ఆకాశం ఏదైతే ఉంటుందో అది ఎక్కడి నుంచి వస్తుంది తెర మీద ఆకాశం మీరు చూడడం తెర మీద ఆకాశం ఎప్పటిదాకా చూస్తారు తెర మీద బొమ్మలు పడ్డం ఇంకా ప్రారంభం కానంత తెర మీద ఆకాశం చూస్తారు తెర మీద ఆకాశం చూడడం అంటే ఇది థర్టీ ఫైవ్ ఇది సెవెంటీ ఎంఎం అని అలాగే దానికోడివి అవి తెలుసుకోవటం ఈ తెర ఈ తెరది సినిమా తెర అని తెలుసుకోవటం ఇదంతా కూడా తెర మీద ఆకాశం చూడటం ఈ తెర గోడకు కట్టారని ఈ తెరకి ఇటు అటునేమో గోడలు ఉన్నాయని ఆ గోడలకేమో ఈ కార్బన్ డయాక్సైడ్ సిలిండర్స్ ఎప్పుడైనా మంటలు వస్తే ఆర్పడానికి వీలుగా పెట్టారని అవి నాజిల్స్ బిగుసుకుపోయి ఎప్పుడు ఓపెన్ చేసినా ఓపెన్ కావని ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాం మన కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ ఒక ఇసక బకెట్ పెడతారు ఇసక బకెట్లో ఇసుక ఉండదు ఒకవేళ ఉన్నా దాని నిండా ఈ పాను ఉములోవి వేసి ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ ఒకటి పెడతారు అది ఓపెన్ కాదు ఎందుకంటే దాన్ని కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్స్ నెలకోసారి చెక్ చేసి ఆయిల్ అది వేసి దాని పొజిషన్ చూసుకుని పెట్టాలి అది అది ఎందుకు పెడతాడు అది అకార్డింగ్ లా పెట్టాలి కాబట్టి అది పెట్టాలి మొదటి రోజున ఇన్వెస్ట్ చేసేప్పుడు అన్నింటితో ఇది కూడా పెడతారు మళ్లీ ఇంకా దాని మొహం చేస్తుంది ఇదంతా తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా తెలుస్తుంది ఈ లోపులో సినిమా ప్రారంభం అవుతుంది ప్రారంభం అయితే ఈ ఆకాశం అవతలగిపోతుంది ఇంక ఈ ఆకాశం ఉన్నది ఇంకా ఆకాశం ఉంటే సినిమా వేస్ట్ ఇప్పుడు ఇంకో ఆకాశం ఇంకో అక్కడ ఒక బిల్డింగ్ ఒక అడవి చూపిస్తుంది ఇప్పుడు అడవి ఆకాశం వచ్చేస్తుంది సెవెంటీ ఎంఎం అడవిలో పెద్ద ప్రసాదం అని చూపిస్తారు ఇంకా ఆకాశంలో పడిపోతున్నాం ఇప్పుడు ఈ ఆకాశం ఈ అడవి ఆకాశం యొక్క నుంచి వచ్చింది తెరమించి వచ్చిందా అయ్యో తెరమించి రావడం అవుతుంది తెరవించి ఏమీ రాదు అంతా మీ స్మృతి నుంచి వస్తుంది అదిగో ఎంటీఓడు అంటాడు అది స్మృతి నుంచి వస్తుంది హీరోని పాయింట్అవుట్ చేసినప్పుడు స్మృతి నుంచి వస్తుంది సర్వము స్మృతి నుంచి వస్తుంది ఆకాశమే స్మృతి నుంచి వస్తుందంటే ఆకాశంతో పాటుగా కాలము కూడా స్మృతి నుంచి వచ్చినట్టే లెక్క కాలము ఆకాశంతో పాటుగా సర్వము స్మృతి నుంచి వచ్చినట్ట లెక్క ఇక్కడ కాంటెక్స్ట్ ఆకాశం దాకా వచ్చే గనక ఆకాశము స్మృతి నుంచి వస్తుంది స్మరో వావ ఆకాశాద్ ఆకాశము కంటే స్మృతి గొప్పది విచేతనే తస్మాత్ అందువలననే యపి బహవ ఆశీరన్ చాలా ఉన్నారు అక్కడ కానీ వీడికి స్మృతి పనిచేయట్లేదు నరంత అసలు స్మృతే పనిచేయటం లేదు అసలు స్మృతి అనేటువంటి ఫ్యాకల్టీ ఆగిపోయింది అది పీలిటికల్ హైపోటికల్ సిచ్యువేషన్ అప్పుడు నైవతే కంచన శృణయు కూర్చున్న వాళ్ళు ఉన్న పది మంది ఉండి ఎవళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారో శబ్దాలు చేస్తున్నారో సౌండ్లు వాళ్ళు చేస్తున్నారో చుట్టూ సౌండ్లు ఉండొచ్చు కానీ వాళ్లలో స్మృతి కనుక లేకపోతే వాళ్ళు శబ్దాలని వినరు శబ్దం వినడము అంటే ఆ ఫ్లూయిడ్ లో ఎలక్ట్రిక్ కరెంట్ ఉత్పన్నమవుతుంది ఆ కర్ణభేరి కదలికిన బట్టి ఒక వేవ్ ప్యాటర్న్ లో ఎలక్ట్రిక్ కరెంట్ ఉత్పన్నమవుతుంది ఆ ఎలక్ట్రిక్ కరెంట్ మైండ్ వెళ్తుంది మైండ్ లో గతకాలీన సంస్కారాలని అనే సాఫ్ట్వేర్ కూర్చొని ఉంటుంది ఇప్పుడు మీరు కంప్యూటర్ మీద టైప్ చేస్తుంటే బొమ్మలు పడితే రెస్పాండ్ ఇస్తూ సేవ్ చేయమంటే సేవ్ చేస్తుందంటే అవన్నీ కొత్తగా చేసేస్తుందంటారా దాంట్లో ఆ వాసనలన్నీ ఉంటాయి దాంట్లో సేవ్ అనగానే అది దేంట్లో సేవ్ చేయమంటావు అని ఓ నాలుగు ఫైల్స్ ఎదురుకుండా పెడుతుంది త్రీ అండ్ హాఫ్ ఏలో చేయమంటావా బీలో చేయమంటావా సీలో చేయమంటావా డీలో చేయమంటావా అని అడుగుతుంది దీనికి ఏబీసీకి ఎక్కడి నుంచి తెలిసే అంటారు అంతకుముందు దాంట్లో కూర్చోబెట్టారు కాబట్టి తెలుస్తాయండి అంతకుముందు దాంట్లో ఉండాలి అలాగే మన మనస్సులో శబ్దం ఈ కర్ణభైరి యొక్క కదలికని బట్టి ఉత్పన్నమైన ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ అది నెర్వ్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ నెర్వ్ ఎలక్ట్రిసిటీ ఈ ఎలక్ట్రిసిటీని అది ఒక సౌండ్ రూపంగా గ్రహిస్తుంది గ్రహించి ఈ సౌండ్ ఫలానా సౌండు ఏమో టేబుల్ మీద వేసిన సౌండు లేకపోతే సంగీతము ఇది మనవాడి సౌండ్ శత్రువు యొక్క సౌండ్ అని ఈ విధంగా ఆ అది ధ్వని ఒక దానికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపం కూడా మెమొరీ నుంచే ఆ ధ్వని రూపానికి మళ్ళీ దానికి రాగద్వేషాలను చెప్పేసి ఇంత పని కేవలం మెమొరీ వల్ల జరుగుతోంది స్మృతి లేదనుకోండి లేకపోతే ధ్వని వినుటయే ఉండదు నా మననము చేయుట ఆ ధ్వనిని తెలుసుకొనుట ఆ ధ్వని ఇలా ఉంది అలా ఉంది బాగుంది బాగులేదు ఏమీ ఉండదు నా విజానీరం స్మృతి లేకపోతే జ్ఞానం ఉండదు ఎందుకంటే జ్ఞానము అని మనం అంటాం జ్ఞానం అంటే అది ఫస్ట్ టైం గా నూతనంగా పొంది జ్ఞానం ఉంటూ ఏం లేదు అది రికగ్నేషన్ అంటారు నువ్వు రికగ్నైజ్ చేసేవరా అని అడుగుతారు రికగ్నైజ్ చేయటం అంటే తెలుసుకునిటా అని అర్థం కాదు గుర్తించుటాని అర్థం రీకాగ్నైజ్ కాగ్నైజ్ చేస్తాము దాన్ని రీకాగ్నైజ్ కాగ్నైజ్ చేసిన దాన్నే మళ్ళీ తిరిగి కాగ్నైజ్ చేస్తాం ఇది కాకి ఇది కాకి అని వీడు అన్నాడంటే ఓ పక్షం చూసి ఇది అంతకుముందు ఉండే వాసనా సంస్కారాన్ని బట్టి ఇది కాకి అని గుర్తిస్తాయి నిన్న నిన్న నిన్న కాకివాసన ఉంది కాబట్టి ఇవాళ కాకి అని కాకివాసన అంటే కాకి అనే జ్ఞానం ఉంది కాబట్టి నిన్న ఎక్కడి నుంచి వచ్చింది మొన్న ఉంది కదా మొన్న ఎక్కడి నుంచి వచ్చింది అటు మొన్న ఉంది కనుక అలా వెనక్కి వెళ్తే ఎక్కడికి వెనక్కి వెళ్తారు అల్టిమేట్ గా ఓ పాయింట్ లో అమ్మగారికి ఉన్న కాకి జ్ఞానం వీడికి వచ్చింది ఓ రోజు కాబట్టి ఆ కనెక్షన్ అమ్మగారి దగ్గరికి పోతుంది ఇది కూడా కాకి అని అమ్మగారిని చూపించి వీడికి చెప్పారు అక్కడి నుంచి వచ్చింది అంతేగాని వీడు కొత్తగా కాకి అనే సత్యాన్ని కనుక్కున్నాడని మీరు అనద్దు ఇట్ ఎంటైర్లీ బెస్ట్ అండ్ ది ప్యాస్ట్ ఇంప్రెషన్ ఉంది అమ్మగారికి కాకి జ్ఞానం ఆవిడికి ఎక్కడి నుంచి వచ్చింది ఆమె కొత్తగా కనిపెట్టారా గతాను గతికో లోక అమ్మగారి జీవితంలో వెనక్కు వెళ్ళండి అలాగే మీరు కాబట్టి స్మృతి స్మృతి తప్ప ఇంకా ఏమీ లేదు మనం తెలుసుకుంటున్నాము అంటే వాట్ వీ థింక్ ఈజ్ ఫ్రమ్ ది డెడ్ ప్యాస్ట్ దాంట్లో ప్రజెంట్ అనేది ఏది లేనే లేదు మరి అయితే ప్రజెంట్ ఏమిటి అమనీ భావస్థితిలో మీరు సచిదాత్మ రూపంగా ఉంటే ప్రజెన్స్ దాన్ని ప్రజెన్స్ అంటారు సచిదాత్మ రూపంగా ఉంటే అదే ప్రజెంట్ మిగిలిందంతా అది ద సెస్ పూల్ ఆఫ్ ది మెమొరీ నుంచి పుట్టేటువంటి వాసనల వాసనలు తప్ప మరి ఏమీ కాదు ఇది రహస్య ఇది దాంట్లో ఉండే సత్యం జగత్తు మిథ్య అంటే చాలా ఇబ్బంది పడిపోతారు జనాలు జగత్ ఏం జగత్తు జగత్ ఏముంది ఇక్కడ వీడు చూసేది పెట్టేది జగత్తం కాదు వీడి వాసనలనే వీడు చూస్తాడు సో అది సంగతి యదా అవతే స్మరేయు ఒకవేళ స్మరించారనుకోండి అత శృణుయు అథ మన్వీరన్ అథ విజానీరన్ అన్ని శబ్దాలు వింటారు స్మరిస్తారు తెలుసుకుంటారు మాట్లాడతారు అన్నీ చేస్తారు అంచేతనే వీడు నా కొడుకు వీడు తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు అంటారు మెమొరీని బట్టి తెలుసుకున్నాడు స్మరేణవై పుత్రాన్ విజానాచి ఒక పుత్రుడు కాబట్టి కొన్ని నలుగురు పుత్రుడు బహువచనం ముగ్గురు కానీ ఎక్కువగానే స్మరేణ పశువులు పశువు పశువులంటే ఇవి నా పశువులు ఇది పశువు అని స్మరణం చేత తెలుసుకుంటాడు ఇది పశువని ఇది నా పశువని ఇది నా సూప్తని ఇదంతా కూడా స్మరణం కాబట్టి ఆ స్మరణం అది మనం పెట్టుకున్న ఫ్యాకల్టీ కాదు పరమేశ్వరుడు మనకి ఇచ్చిన ఫ్యాకల్టీ అది బంధిస్తుంది అది లిబరేట్ కూడా చేస్తుంది అది అది ఎప్పుడు బంధిస్తుంది అది సత్యమని మీరు అనుకుంటే బంధిస్తుంది అది సత్యం కాదు అది పరబ్రహ్మ యొక్క ఒక అనొక శక్తి మాత్రమే అంటే పరబ్రహ్మ రూపము మాత్రమే నెక్లెస్ అనేది సత్యం కాదు సత్యం బంగారం మరి నెక్లెస్ ఏమిటి ఆ సత్యమైన బంగారము యొక్క ఒక ఆకారం ఒక రూపం రూపు అంతకుముంచేం కాదు అని తెలుసుకోవడం వల్ల మీరు ఇక్కడ ఈ స్మరణ శక్తి ఇది పరబ్రహ్మ యొక్క ఒకనొక ప్రకట రూపం తప్ప మరి ఏమీ కాదు కాబట్టి బ్రహ్మయే స్మరముపాస్వా ఆ స్మరణ శక్తి దేనివల్లనైతే నేను జగద్విజ్ఞానాన్ని కలిగి ఉన్నాను ఏ విజ్ఞానం కారణంగా అందరినీ తెలుసుకుంటున్నాను అందరినీ వీళ్ళు నావాళ్లు పరాయి వాళ్లు ఏదో ఒక జీవితాన్ని గడుపుతున్నాను ఏ జీవితం చాలా ముఖ్యమని అనుకుంటున్నాను అదంతా కూడా స్మరణము మీద ఆధారపడి ఉంది అస్మరణం లేని ఇదేది లేదు అస్మరణమే బ్రహ్మ అని నీవు ఉపాసన చేయుము భాష్య స్మ ఆకాశాద్ భూయ అది వాక్య వాక్యం వల్ల బిగినైంది మంత్రం వల్ల బిగినైంది స్మరణం స్మర అంతఃకరణధర్మ అంటే శంకరులు ఎప్పుడు కూడా ఆ ధాతువు నుంచి పుట్టిన పదాలని రెండు రకాలుగా చూపిస్తారు స్మృ అనే ధాతువు ఉంటుంది స్మృ ఆర్ అనే ధాతువు ఉంటుంది ఈ స్మర అనే ధాతువు నుంచి నౌన్ ను క్రియేట్ చేసేప్పుడు ఆ అనే ప్రత్యయం చేస్తే స్మరహ అని అవుతుంది అనే ప్రత్యయం చేస్తే స్మరణం అని అవుతుంది అర్థం ఒకటే అంచేతనే ఎప్పుడూ కూడా ఈ అనే ప్రత్యయం ఉన్న చోట అనా అనే ప్రత్యయం చేర్చిన పదాన్ని అర్థంగా ఇస్తూ ఉంటారు ప్రకాశనం అని అర్థంగా ఇస్తారు స్మర స్మరణం అని అర్థంగా ఇస్తారు స్మర అంటే మన్మతుటనో మరోటనో మరోటనో అనుకోారేమో కాదు ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమంబరింగ్ మెమొరీ స్మరణం స్మరహ ఏమిటండి ఈ మెమొరీ అంతఃకరణ ధర్మ ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్యాకల్టీ అంతఃకరణానికి ఉంది అంతకంటే ఏం చెప్తాం దాని గురించి ఆ పాతకాలపు వాసనల్ని గుర్తు చేసుకోవడం అంతఃకరణానికి ఉంది ఇప్పుడు మీరు గమనించండి ఒకప్పుడు ఎలా చెప్తామంటే ఇంకొక టాపిక్ వచ్చినప్పుడు ఎలా చెప్తామంటే మనస్సు వేరు బుద్ధి వేరు చిత్తం అంతఃకరణం వేరని చెప్తాం అలా చెప్తాం ఇప్పుడు ఇమోషన్ ఉందనుకోండి కరుణా దయా ఇది మనస్సు నిశ్చయ జ్ఞానం ఉందనుకోండి టూ ఇంటూ టూ ఈక్వల్ టు ఫోర్ ఆ ఇది విజ్ఞానము మొన్న ఎప్పుడో జరిగింది అది ఇప్పుడు గుర్తుకొచ్చినా ఇది ఇది స్మృతి అని అలా చెప్తాం కానీ ఈవేళ పాఠం అలా చెప్పి ఇది కాదు ఇది ఇది అన్నింటినీ కబలించి వేసే పాఠం ఇది నువ్వు మన ఇమోషన్ నిశ్చయ జ్ఞానము స్మృతను మరోటను మరోటను ఎవ్రీథింగ్ ఇజ్ స్మరణము లేదు ఎవ్రీథింగ్ ఈజ్ మరణం తిప్పా దీంతో ప్రజెంట్ అనేది సూత్రము లేనే లేదు అంతా కొట్టి పారేశాం అక్కడ మిగలలేదు ఎందుకంటే ఇంక స్మరహ తర్వాత ఇక్కడి నుంచి ఆశ అక్కడి నుంచి ప్రాణ హాకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక్కడ స్మరణలో ఇవన్నీ వచ్చేసాయి నిజానికి నువ్వన్న ఇమోషను స్మృతే నువ్వన్న నిశ్చయ జ్ఞానం ఇది పుస్తకము లేకపోతే ఇది ఇది ఒక రికార్డింగ్ మెషీన్ ఇది నిశ్చయ జ్ఞానం ఇది స్మృతి ఎవ్రీథింగ్ స్మృతి అండి మెమొరీ అని ఆ మెమొరీ మీద ఆధారపడి ఉంది అంచేతనే మెమొరీ పోయిందంటే ఆఖరు మనిషి ఆఖరికి వాడు ఈ నోమో రేపర్శనం మిమ్మల్ని మనిషిని బెలూన్ లో పైకి తీసుకెళ్లి మెమరీ దేవతల వెళ్ళిన ఆ మెమరీని తీసుకెళ్లి మళ్ళీ బెలూన్ లో వాపసు పంపించేశారనుకోండి వీడియో హీఈ్ నథింగ్ హీర్ అదేమీ తెలియకుండా కాబట్టి ఆ మెమరీ మీద ఆధారపడి మొత్తం జీవితం అంతా ఆ మెమొరీ బ్రహ్మాన్ని ఉపాసన చేయటం అన్నది చాలా గొప్ప విషయం స ఆకాశాద్ భూయాన్ ఇది ద్రష్టవ్యం త్యయేనా అవున స్మర పుల్లింగం అండి స్మరం వల్ల ఆకాశాత్ భూయ అనకూడదు భూయాన్న భూయాన్న భూయ ఏమిటంటే అయ్యా ఆ లింగాన్ని మార్చుకోండి స్మృతి శృతిలో అలా ఉంటాయి శృతి శృతికి మనం వ్యాకరణం పెట్టకర్లేదు భూయహానే నపుసుక లింగం నుంచి భూయాన్నను పుల్లింగంలో మార్చుకోండి స్మర్తు స్మరణే హి ఆకాశాది సర్వం అర్థవత్ స్మరణవతో భోగ్యత్వా ఈ స్మరించే వ్యక్తి స్మరించినప్పుడు మాత్రమే ఆకాశము మొదలైన సర్వము అర్థవత్ అవుతుంది ఇది ఆకాశము అని తెలుస్తోంది ఇది నేల అని తెలియడమే కాదు భోగ్యం కూడా అవుతుంది ఏది తెలుస్తుందో అది భోగ్యమవుతుంది భోగించుట అంటే తెలుసుకునుట అంటే అదే భోగించటం అంటే రుచి తెలుసుకునుటయే రుచిని భోగించుట గంధమును తెలుసుకునుటయే గంధమును భోగించుట సో ఇప్పుడు ఒళ్ళంతా తిమ్మిరిగా ఉందనుకోండి తిమ్మిరి నంబైపోయింది అనుకోండి నంబైపోయిన తర్వాత మెత్తని సోఫా మీద కూర్చున్నారనుకోండి ఆ మెత్తదనం భోగించటం కుదురుతుందా కుదరదు మెత్తదనాన్ని తెలుసుకొనుటయే మెత్తదనమును భోగించుట ఈ వ్యక్తి నేను ప్రేమించే వ్యక్తి అని తెలుసుకొనుటయే ఆ వ్యక్తిని భోగించుట వ్యక్తిని కూడా భోగిస్తాడా వీడు నా పుత్రుడు అని వీడు అనుకుని ఆ పుత్రుడిని ప్రేమించి ఏదో కొంత సంస్కారం చెప్పంగా స్మృతి అనేది ఉంటుందని ఆ బేసిస్ మీద హీ ఎంజాయ్స్ ది పర్సన్ ప్రెసెన్స్ ఆఫ్ ది పర్సన్ అని ఎంజాయ్ చేస్తాడు థాట్ ఆఫ్ ది పర్సన్ అని ఎంజాయ్ చేస్తాడు అప్పుడే భోగ్యుడవుతాడు ఒకప్పుడు ఎంజాయ్మెంట్కి ఆపోజిట్ ఉన్నా భోగ్యమే భోగమే భోగము సుఖభోగము దుఃఖభోగము రెండూ ఉంటాయి మొత్తానికి భోగమనేది స్మృతి మీద ఆధారపడి ఉంది ఆ స్మృతి ఫంక్షన్ చేయలేదనుకోండి సుఖదు భోగమే లేకుండా అయిపోతుంది కాబట్టి స్మరణవతో భోగ్యత్వా ఆకాశము పృథివీ ఈ సర్వము కూడా స్మృతి కలవాడికి మాత్రమే భోగ్యములవుతూ ఉంటాయి కాబట్టి ఆ స్మృతి ఆకాశాదులన్నిటికంటే గొప్పది ఇక్కడ ఇంగ్లీష్ పర్టికులర్ కాంటెక్స్ట్ ఆకాశము కంటే గొప్పది అసతి తుస్మరణే సదపి అసదేవా సత్వకార్యాభావాత్ ఇప్పుడు చూడండి నిద్రలేచారు స్మృతి సిద్ధంగా ఉంటాయి స్మృతి సిద్ధంగా ఉంటే ఇది గోడా ఇది ఆకాశము ఈ ఆకాశంలో మనం సంచరించగలుగుతాము అది రెసిస్ట్ చేయదు మీ మూవ్మెంట్ని మీ మూమెంట్కి అవకాశాన్ని ఇస్తుంది గోడ రెసిస్ట్ చేస్తుంది ఇది మీకు తెలుసు అంచేతనే వెళ్ళి గోడను కొట్టుకోకుండా ఖాళీ ప్రదేశాల్లో తిరిగిస్తూ ఉంటాను చూడండి స్మృతి ఎంత మూలంగా ఎంత మౌలికంగా పనిచేస్తుందో మీరు ఆలోచించండి కాబట్టి ఒకవేళ స్మృతి లేదనుకోండి ఇది ఆకాశము అవకాశాన్ని ఇస్తుంది అనే స్మృతే లేకుండా అయిపోయింది అయిపోతే ఉండి కూడా లేనట్టే వీడు ఇటు కదలడానికి వీలు లేకుండా అయిపోతుంది ఎందుకంటే ఇది అవకాశం ఇస్తుందనే స్మృతి లేకపోతే ఇటు కదలలేడు తర్వాత ఇది గోడ రిసిస్ట్ చేస్తుందనే స్మృతి లేకపోతే అక్కడ గోడ ఉన్నా లేదన్నట్టుగా వెళ్ళిపోయి కొట్టేసుకుంటాడు దాన్ని సో ఈ విధంగా స్మృతి ఉన్నప్పుడే ఆ వస్తువు ఉన్నదానికి ప్రయోజనం సత్వ కార్యం సత్వం ఉండడం ఉన్నదానికి ప్రయోజనం ఏమిటి అది ఉన్నది అని ఫలానా ఫంక్షన్ చేస్తుంది అనే స్మృతిని బట్టే వస్తుంది స్మృతే లేకపోతే అక్కడ అది ఉన్నా లేనట్టే అది ఒకప్పుడు మనిషికి స్కిజఫ్రీనియా అని మానసిక రోగం వస్తుంది మానసిక రోగం వచ్చినప్పుడు ఆ మనిషికి భర్త కాని భార్య కానీ తమ్ముడు కాని అన్న కాని వాడు ఉన్నా లేనట్టే ఇప్పుడు అన్న ఉన్నాడనుకోండి అన్నం ఉంటే అన్న అన్న భోగ్యుడు అవ్వాలి ఆ ఏమన్నాయా వచ్చావా భోజనం చేసావా కాఫీ తగ్గుతావా కులసాగా ఉన్నావా అని అవన్నీ స్మరించి ఈ వీడు నా అన్న అనే భావనని అదంతా స్మరణే చేస్తే ఒక ఈ అన్న అనేవాడు ఉన్నట్టు లెక్క ఉన్నదానికి ప్రయోజనం ఉండాలి కదా సపోజ్ అన్న అనే స్మృతే లేదనుకోండి ఆ వ్యక్తికి అప్పుడు వీడి అన్నం ఉన్నట్టనట్టీడికి ఆ వ్యక్తి స్మరణ వస్తుంది కాబట్టి వీడికి ఆ వ్యక్తి ఉన్నట్టు కానీ ఆ వ్యక్తికి వీడు ఉన్నట్టే కాదు సదపి అసదేవ వీడున్నా లేనివాడితో లెక్క ఎందుకంటే ఉన్న సత్వ కార్య అభావాత ఉన్నందుకు స్మరించి గుర్తించి మాట్లాడితే ఉన్నందుకు ఉన్నట్టు లెక్క లేకపోతే ఉన్నా లేనట్టే కాబట్టి మనిషి జీవితము ఆ స్మృతి మీద ఆధారపడి ఉంటుంది మొత్తం ఆల్ ది వేస్ స్మృతి నాపి సత్వం స్మృత్య భావే శం ఏమైనా స్మృతి లేదనుకోండి ఆకాశం ఉన్నట్ట ఆకాశం ఉన్నది అనే వీడు ఒక నిశ్చయాన్ని చేయగలుగుతాడా స్మృతి లేకపోతే నీరు ఉన్నది అని నిశ్చయాన్ని చేయగలుగుతాడా దాహం వేస్తే నీరు త్రాగితే దాహం తగ్గుతుంది అనేది స్మృతి కాదు ఇటు నడవటానికి ఆకాశం సహకరిస్తుంది అన్నది స్మృతి కాదు సర్వము స్మృతి స్మృతి లేకపోతే ఆకాశము మొదలైన పంచభూతముల యొక్క ఉనికిని కూడా సత్వం ఉనికిని కూడా మీరు నిర్ధారించి భోగించటానికి అవకాశం లేకుండా అయిపోతుంది తెలుసుకుని భోగించడానికి వీలు లేకుండా అయిపోతుంది ఇత ఆకాశాద్ భూయస్వం ఇందుచేతనే ముందుచేతనే స్మరణము స్మృతి ఆకాశము కంటే గొప్పది దేవుడు ఈ జగత్తును సృష్టించాడన్నారు మంచిది ఏ క్రమంలో సృష్టించాడా ఎస్ ఏ క్రమం ముందు ఆకాశాన్ని సృష్టించాడు ముందు ఆకాశాన్ని ఎందుకు సృష్టించాడు స్మరించి సృష్టించాడు ఎలా స్మరించాడు పూర్వకల్పంలో ఉండే ఆకాశాన్ని స్మరించి ఇప్పుడు సృష్టించారు సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ ఉన్నారా మా వాక్యం సో ధాతా అంటే సృష్టికర్త సూర్య సృష్టి వేదంలో సృష్టికర్త ఒక్కడే ఉంటుంది ఈ బ్రహ్మవిష్ణు ఈ ట్రినిటీ గోళ ఉండదు ఈ గోళ ఏం గోలో మన అర్థం కాదు ఇది ఎలా వచ్చిందంటే పురాణాలను బట్టి వచ్చింది వైదిక సంస్కృతిలోంచి పురాణ సంస్కృతి ఇట్స్ ఎ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ లో ఏమైపోయిందంటే కొంత మిక్స్ కొంత మిక్సింగ్ ఏరియా ఉంటుంది కొంత ఓవర్ ల్యాపింగ్ ఏరియా ఆ ఏరియాలో ఆ దేవుడు ఒక్కడే శత్రుజస్తమ బట్టి మూడు పేర్లు వచ్చాయి అలా చెప్తూ ఉంటారు భాగవతాల లాంటి గ్రంథాలు అలా చెప్తూ ఉంటారు ఆ ఓవర్ ల్యాప్ దీన్ని రికగ్సైజ్ చేసి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వైదిక సంస్కృతిలో ధాతా అంటే హిరణ్య గర్భ ఒక్కదేమిటి ఉంటాడు పురాణ సంస్కృతిలో ముగ్గురు ట్రినిటీ ఈ ఒక్కరికి ముగ్గురికి మధ్యలో మీకు ట్రాన్స్లిషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి సాహిత్యంలో మీరు ఆ ట్రాన్సిషన్ పీరియడ్ సంబంధించిన గ్రంథాలని హ్యాండిల్ చేయొచ్చు భాగవతం లాంటివి ట్రాన్స్లేషన్ అల్గా ఉంటాయి పీరియడ్ అవునో కాదు ఆ పీరియడ్ ముఖ్యం కాదు ట్రాన్స్లేషన్ అల్గా ఉంటాయి అటు ఒక్కటి ఇటు మూడు ఈ ఒక్కటే ఈ మూడయింది ఈ మూడే ఆ ఒక్కటి అంటో ఏదో చెప్తూ ఉంటాయి కాబట్టి కొంత ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం ఓ ప్రిన్సిపల్ ఒకటి ఇంకా కొంత కంటిన్యూ అవుతుంది వేదం దగ్గరికి వెళ్తే ఒక్కటే ఓన్లీ వన్ ఎదో ఎమాని భూతాన్ని జాయిందే అని జన్మాధ్యశయత బ్రహ్మసూత్రం చదవబోతున్నారు బ్రహ్మకి నిర్వచనం ఏమిటి లక్షణం ఏమిటి అంటే యతహా జన్మాది ఏ తత్వం నుండి జగత్తు యొక్క సృష్టి స్థితిలేయములు కలుగునో అది బ్రహ్మ అది నిర్వచనం ఇప్పుడు బ్రహ్మను మూడు ఉంటాయో ఒకటి ఉంటాయో ఒకటి కాబట్టి వేదంలో ఈ ట్రినిటీ గోలలేదు వేదంలో క్లీన్ వన్ పురాణాలు అటర్లీ ప్రాబ్లమాటిక్ త్రీ ఈ ట్రాన్సేషనల్లో వన్ ఈజ్ త్రీ త్రీ ఈజ్ వన్ అని ఉంటుంది ఇది పరిస్థితి సో ఈ ట్రాన్సేషనల్ వరకు మనం హ్యాండిల్ చేయగలుగుతాం వన్ హ్యాండిల్ చేయగలుగుతాం ట్రాన్స్లిషన్ హ్యాండిల్ చేయగలుగుతాం ఏదో కల్చర్ మీద ఉండే ప్రీతి దాంతో పుట్టి పెరిగిన కనుక అంతవరకు హ్యాండిల్ చేయగలుగుతాం ఇంకా ట్రాన్స్లిషన్ అడిపోయి ట్రినిటీలోకి పడిపోతే దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం దాన్ని సమర్థించడం ఎలా సమర్థిస్తాం అది సత్యానికి విరుద్ధంగా ఎలా సమర్థిస్తాం చాలా కష్టం సమర్థిస్తాం సమర్థించకుండా వదిలేద్దామంటే ఎలా వదిలేస్తాం మన సమాజంలో ఉన్న సంస్కారాన్ని మనం దాన్ని లేదు దానికేదో గతి చూపించాలి కానీ దాన్ని వదిలేయడానికి వీల్లేదు పట్టుకోవడానికి ఇది ఇది నా వ్యక్తిగతమైన ఆవేదన ఒక్కటే కాదు ఆవేదన అంటే పాఠం చెప్తుంటే మరి ఇలాంటివన్నీ వస్తాయి ఏ పాఠం లేకుండా తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తుంటే ఏ సంస్థలు ఆ భీ ఖుష్ హం భీ ఖుష్ ఒక సిన్సిరిటీతో పాఠం చెప్పడం ప్రారంభిస్తే వస్తాయి ఇవన్నీ ఇష్యూస్ అన్నీ సిన్సియర్ గా నాలెడ్జిని పర్స్యూ చేసేప్పుడు ఇష్యూస్ వస్తాయి మీరు ఫిలాసఫర్స్ ని ఎవరినైనా తీసు చూడండి వాళ్ళు సిన్సియర్ గా ఆ సత్యాన్ని పర్స్యూ చేసిన సందర్భంగా వాళ్ళు భావన చేయటం కానీ ఇతరులతో ప్రసంగించటం కానీ వాళ్ళు ది గోత్రు దిస్ రోలర్ పోస్టర్ మీరు ఏ ఫిలాసఫర్నైనా తీసు చూడండి వివేకానంద కానీ రామతీర్థ కానీ ఎవరినైనా తీసు చూడండి నో ఎక్సెప్షన్ టు దిస్ అలా కాకుండా గణపతి కావ్యకంఠ గణపతి ముని ఎంతో ఆవేదన పడతారు ఆయన అంటారు ఈ పురాణ గాథలు మనకి చేసినంత అపకారం ఇంకా ఎవళ్ళు చేయలేదంటారు అంత మాట అనేస్తారు ఎనీవే కాబట్టి సూర్యాచంద్రమో ధాత యథాపూర్వం అకల్పయం దాత అంటే బ్రహ్మగారని కాదు బ్రహ్మగారు విష్ణువు శివుడు గారు ఆల్ దట్ ఈస్ డిఫరెంట్ ధాత అంటే సృష్టికర్త పరమేశ్వరు హిరణ్య గర్భ సూర్యుణ్ణి కల్పించినాడు అకల్పయత అని చెప్తుంది శృతి కల్పించాడు కల్పించేదంటే అర్థం ఏంటండి సినిమా తెర మీద సృష్టిస్తారా కల్పిస్తారా కల్పిస్తారు కాదండి సృష్టి అన్నదానికి కూడా అదే అర్థమైతే సృష్టిస్తారు పర్వాలండి ఇప్పుడు మీరు సినిమా తెర మీద కొండని కల్పిస్తారా లేకపోతే కొండని పెట్టేస్తారా అని తీసుకొచ్చు అక్కడ కొండని కల్పిస్తారు అలాగే తాత ఈ జగత్తుని కల్పిస్తారు అని చెప్పే దీనికి కల్పము అని పేరు కల్ప్యతే అశ్వినిత కల్పహ ఏ కాలంలో అయితే ఈ జగత్ అనేటువంటి ఈ దిఖావా ఈ కనబడేది ఈ మూవీ ఈ సినిమా సీను ఏ కాలంలో కనపడుతుందో ఎంత కాలంలో కనపడుతుందో ఆ కాలానికి కలప అని పేరు అంతేగాని నిజంగానే జగత్ యథార్థంగా ఉందని కాదు యథార్థంగా జగత్తు ఉందన్నారంటే అది వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానం యొక్క వికాస విలాస తప్పం అదేం సో ఉన్నది యథార్థతత్వం ఆత్మ ఆత్మ బ్రహ్మ ఉన్నది అని శృతి అకల్పయతనుంటుంది శృతి ఎప్పుడు కూడా అకల్పయతనుంటుంది అకల్పయత అనే మాటలోనే మీకు ఆ రహస్యం ఇవిడే ఉండదు కనుక యథాపూర్వం అకల్పయత అదేవిధంగా ఈశ్వరుడు స్మృతి నుంచి ఆకాశమును వెలయింపజేసింది ఈశ్వరుని యొక్క స్మరణం నుండి ఈ జగత్తు పుట్టింది ఆకాశం పుట్టింది ముందు ఆకాశము తర్వాత వాయువోది కదా బట్టి మానవుడి యొక్క స్మరణం నుంచి ఆకాశం పుట్టింది ఈశ్వరుని యొక్క స్మరణం నుంచి ఆకాశం పుట్టింది ఆ టైంలో అంటే ఆ నిద్రలేచి టైంలో నేను ఫలానా వ్యక్తిని అనే స్థితిలోకి దిగదారిపోవడానికి ముందు మీరు బ్రహ్మస్వరులే కాబట్టి మీ స్మరణం నుంచి ఆకాశం పుట్టిందన్నా ఈశ్వరుని స్మరణం నుంచి ఆకాశం పుట్టిందన్నా ఒకటే అర్థం ఎనీవే అస్ట్ దృశ్యతే హిలో స్మరణ భూయస్వం యత్ సముదితవ ఏకస్నాసీరన్ ఉపవిశేయ ఒక దృష్టాంతం లోకదృష్టాంతమిస్తున్నారు స్మృతినించి ఆకాశం పుట్టిందేన తెప్పి ఆకాశము కంటే స్మృతి గొప్పదేన నిర్ధారణ చేసి దానికే ఒక లోక దృష్టాంతం ఏమిటంటే లోకదృష్టాంతం ఒక చోట బహవ సముదితా అందరూ కలిసి ఒక గ్రూప్ గా తయారయ్యి ఏకస్మిన్ ఆసీనం ఒక చోట కూర్చున్నారండి ఒక మంది ఒక గ్రూప్గా కూర్చున్నారు మంచిది తే త్ర ఆసీనా స్మరంతశ్చేత్ సుహూ సపోజ్ వాళ్ళు కూర్చునున్నారు కానీ కలిసి ఒకడు మాట్లాడింది ఇంకొకడు ఇంకొకడు మాట్లాడింది మరొకడు ఇదేమి స్మరించని స్థితిలో స్మరించలేని స్థితిలో స్మరణమే సస్పెండ్ అయిపోయిన స్థితిలో కూర్చునున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది నైవతే కంచన శబ్దం శృణుయూ వాళ్ళు ఏ శబ్దాన్ని విన్నారని చెప్పే పరిస్థితి ఉండదు ఎందుకంటే శబ్దం వినడం కూడా స్మృతిలో భాగమే కనుక నమన్వీరన్ మంతవ్యం చేరేయ తదామన్వీరన్ స్మృత్యభావాత్ ఎదరవాడు చెప్పింది విని విన్నదాని మననం చేయాలి అంటే ఆ విన్నది స్మృతిలో భాగం అవ్వాలి మీరిప్పుడు చెప్పింది నేను మననం చేసి ఆలోచించి రిప్లై ఇవ్వాలంటే మీరు చెప్పగానే ప్యాస్ట్ లో పడిపోతుంది అది దానికి నేను రిప్లై ఇవ్వాలంటే నేను స్మృతిలో ద్వారానే రిప్లై ఇవ్వాలి కాబట్టి మననం చేయడం అనేది కూడా సంభవం కాదు ఇప్పుడు స్మృతి అనేది లేకపోతే కథాన విజానీర సో వినడము మననము ఈ రెండూ ఎప్పుడైతే సంభవం కాదో తెలుసుకొనుట అనేది కూడా సంభవము కాకుండా కాదు భాషితం భాషితం భాషితం నేను మాట్లాడిన దాన్ని కాబట్టి భాషీ కాదు సీతలో సీకాదు భాషితం గీతా పుస్తకంలో భాషితం అని ఉంటే తప్పది భాతం మాట్లాడడం మంత్రంలో ఏమనుంది సో శృణుయూ అనుందిగా విను వినడం అంటే భాషితమే భాషం ఓకే యదా వే స్మరేయ మంతవ్యం విజ్ఞాత్యం శ్రోతవ్య అథ శృనుయుహూ అథ మన్వీరన్ అథ విజానీరన్ దీనికి భిన్నంగా ఎప్పుడైతే వాళ్ళందరిలోనూ స్మృతి అనేది ఉందో అప్పుడు వినడము చెప్పే పలికిన దాన్ని వింటారు విన్నదాన్ని మననం చేస్తారు మననం చేసిన దాన్ని తెలుసుకుంటారు ఇవన్నీ కూడా సంభవమవుతాయి అని అన్వయ వ్యతిరేకాల ద్వారా మననము శ్రవ ఇది స్మృతి అన్నది సర్వము కంటే ఆకాశము కంటే ఇన్ పర్టికులర్ గొప్పది తేణుత్రిణ పశువు సో అదేవిధంగా స్మరణం చేతనే వీళ్ళు నా పుత్రులు అని పుత్రులను తెలుసుకుంటాడు సపోజ్ పొద్దున్న నిద్రలేచేవాడు స్మృతి లేకుండా అయిపోయాడు అనుకోండి అయిపోతుంటే ఇల్లు వైద్యులు భార్య పిల్లలు ఏమీ లేకుండా అయిపోతారు కాబట్టి స్మృతి స్మృతి సంతానము స్మృతి ప్రవాహము ఉండాలి అలాగే పశువులు పశు సంపద ఈ పశువులు నావి అని పూర్వం ఏదో వైదికలు పశు సంపద ఉండేది అని చేతన పశువులు ఈ రోజుల్లో పశువులే కాదు వీడు పాలు పోసేవాడు వీడు పేపర్ వేసేవాడు అది ఏదో అలాంటి స్మరణ ఉంటుంది వీడు స్మృతిలో కొంత తేడా ఉంటుంది అత భూయస్వాత్ స్మరముపాస్థమన్యత్ సో ఈ విధంగా స్మరణము గొప్పది కనుక స్మరణాన్ని బ్రహ్మగా మీరు భావన చేయండి ఓకే ఇంకా మిగిలిన కనుక ఉక్తార్థం చెప్పింది కొత్త లేదు రెండో మంత్రం సర్రమేస్మరస్ క్రాస్చారో స్మరే అస్తి భగవత్ స్మరాద్ స్మరాద్స్త తన్మే భగవాన్ బ్రవీత్వితి ఇది ఛాందోగ్యోపనిషది సప్తమాధ్యాయస్ త్రయోదశ ఖండ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ క్రాస్ అయ్యాం అప్పుడే ఇరవై ఆరు ఖండలు చిన్న పెద్ద ఉంటాయి ఖండలు యావరేజ్ అవు ఇంకా ఇరవై ఆరు మనం ఫిబ్రవరి నెలలో క్లాసెస్ అన్ని బాగాయ్యాయి మార్చి నెల ప్రారంభమైంది ఈవేళ మార్చి నెలలో కూడా బాగా జరుగుతాయి క్లాసెస్ ఒక వన్ వీక్ వన్ వీక్ కూడా కాదు లెస్ దాన్ వన్ వీక్ అంటే ఐదో తారీఖుని క్లాసులు ఉంటాయి పన్నెండో తారీఖు వాపస్ వస్తాను ఆవేళ క్లాసులు ఉంటాయి ఆరు టు పదకొండు సిక్స్ డేస్ క్లాసెస్ ఉండవు ఆ తర్వాత నేను వాపస్ వచ్చిన తర్వాత కొంచెం కాంపెన్సేట్ చేసుకొచ్చేది వీలుంటాయి మార్చి అంతా ఇంకా క్లాసెస్ బాగా అవుతాయి నెక్స్ట్ आशा वास्राद्भूय स्मराभूयस आशेद्धो वै स्मंत्री कर्मा कूदुते पुत्र पशूश्च, इच्छते इमंक అముంచేచ్చతే ఆశ అంటే కోరిక అని అర్థం కామన అంటే ఒక వివక్ష అంటే ఈ రకంగా చెప్పాలి ఎందుకోసం ఆ రకంగా చెప్పడం అంటే రెండు ప్రయోజనాలు ఉంటాయి ఆ క్రమంలో అల్టిమేట్ ట్రూత్ దగ్గరికి వీణ్ణి తీసుకెళ్లారు అది ఒక ప్రయోజనం రెండో ప్రయోజనము ఎక్కడికక్కడ ఒక చిన్న ఉపాసనని ఇంట్రడ్యూస్ చేసి ఆ ఉపాసన ఆ ఫలాన్ని సాధకుడు పొందేట్లా చేస్తూ ఉండాలి రెండు ప్రయోజనాలు అంతేగాని ఒక ఎగ్జాక్ట్ సిస్టమాటిక్ స్కీముని ఎస్టాబ్లిష్ చేయటం అందు తాత్పర్యం కాదు సో ఇప్పుడు ఉదాహరణకి పంచభూతాల సృష్టి చెప్పారనుకోండి పంచభూతాల సృష్టి క్రమంలో చెప్తారు ఎందుకంటే విలయం కూడా అదే క్రమంలో అవుతుందని ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అప్పు అగ్ని అగ్ని నుండి అప్పులు అప్పుల నుండి పృథివీ అని చెప్తారు ఎందుకంటే మీరు మీరు ఆరోగ్యంగా చూశారు ఇదంతా కూడా విలయం చేసేప్పుడు పృథివీ అప్పు భిన్నంగా లేదు అప్పు అగ్ని భిన్నంగా లేదు అగ్ని వాయువు భిన్నంగా లేదు వాయువు ఆకాశం భిన్నంగా లేదు ఆకాశం బ్రహ్మ భిన్నంగా లేదు కాబట్టి ఉన్నది బ్రహ్మ ఒక్కటివే అని ఆ అద్వైత విజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఈ క్రమం ఉపయోగపడుతుంది అంతే ఆ క్రమానికి తాత్పర్యం అంతేగాని ఒక సైన్స్ లో చెప్పినట్టుగా ఒక క్రమం చెప్పి ఆ క్రమాన్ని ఒక సత్యంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం మీకు శృతిలో ఉండదు శృతి సత్యస్య సత్యం సత్యంలా కనపడే జగత్తుకి మూలంలో ఉండే సత్యాన్ని చెప్పడానికి పూనుకున్నది వేదాంతం అవుతుంది కానీ జగత్తులో ఒక క్రమం చెప్పి ఈ మెమొరీ ఉంటుంది డిజైర్స్ ఉంటాయి ఇవి ఉంటాయి ఉంటాయి వీటన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసేది ఏమన్నా మనోవిజ్ఞాన శాస్త్రం అనే ఉన్నాను అలాగేం కాదు ఇవన్నీ అనుభవంలోకి వస్తున్నాయి కనుక ఈ అనుభవంలో ఉన్న వాటికి ఒక క్రమాన్ని ఒకటి చెప్పి ఆ క్రమం అనేది మళ్ళీ ఆ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా ఇదే క్రమం అనే ఓకే ఎందుకంటే ఇలాగ ఎందుకు చెప్పానంటే స్మృతే సర్వానికి మూలమని ఇప్పుడు అనుకున్నాం అయితే స్మృతికి మూలంలో కామన ఉన్నది అని ఏమంటే కోరిక పుట్టాలంటే స్మృతి ఉండాలా కదా కాబట్టి అలాంటి కాంప్లికేషన్ మీరు పెట్టుకోకండి ఊరికే ఇక్కడ స్మృతికి మూలంలో కామనం ఉంది అని శృతి చెప్తున్నాడు ఎందుకంటే వైదిక ప్రవృత్తి అలా ఉన్నది ఎలాగంటే ఈ సృష్టికి మూలంలో కామనగలదు అని ఒక సిద్ధాంతం కామస్త దగ్గరే సమవర్తాధీ ఎక్కడో ఉంది మంత్రం అరుణ ప్రశ్నలో అగ్రే సృష్టికి పూర్వమునందు ఏముందండి కామ కోరిక ఉన్నది తైత్రియోపనిషత్తులో మీరు చూశారు సో కామయత బహుశ్యాము ప్రజాయే చేతి కామన చేశాడు ఆ పరబ్రహ్మ కామనను చేసి నేను సృష్టి చేస్తాను అంటే సృష్టిగా ప్రకటన అవుతాను అని కామనను చేసి ఆ కామన ద్వారా సృష్టి బయలుదేరు కాబట్టి సృష్టి చేస్తానని కామ కామన చేసి అప్పుడు పూర్వకల్ప స్మరణని ముందుకు తెచ్చి అప్పుడు జగత్తుని వెలయింపజేస్తున్నాడు అని అని వరుస ఈ సందర్భంలో కాబట్టి ఆ స్మృతికి కామనకి ఇటుకించటో అటించి ఎలా కావాలంటే అలా చెప్పచ్చు కానీ ఇక్కడ మాత్రం ఆ పద్ధతిలో చెప్పారు ఆ విధంగా మనం దాన్ని అర్థం చేసుకుంటాము జీవితంలో మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టేమో అంటే అది మనల్ని బంధిస్తుంది ఖాయంగా దాంట్లో సుఖభోగం ఉన్నా బంధిస్తుంది దుఃఖ భోగం ఉన్నా బంధిస్తుంది కానీ ఈ బంధాన్ని కలిగించే కర్మను ఏ బేసిస్ మీద మొదలు పెడతాం కామన బేసిస్ మీద ఒక కామన్ ఉందా చిన్నో పెద్దో ఒక కామనని మనల్ని అలాగా ఏనుగుని మావతీయుడు అంకుశంతో పొడుస్తూ ముందుకు నడిపించిన విధంగా కామన అనేది మనల్ని పొడిచి ముందుకు నడిపిస్తూ ఈ కామనని దహిస్తే శివుడైపోతాడు నిష్కాముడైతే స్థితప్రజ్ఞుడైపోతాడు అది శివుడు అయిపోతాడు శివుడు అయిపోతాడంటే పరబ్రహ్మ అయిపోతాడని అర్థం కాబట్టి సర్వమునకు మూలంలో కామనం ఉంటుంది ఆశావా స్మృతి స్మృతి కంటే సర్వానికి మూలంలో స్మృతి చెప్పి స్మృతి ఇది గొప్పది ఇది గట్టిది ఆశా కామము స్మృతి గొప్పది అంచేతనే ఆషేద్ధోమై స్మరహా మంత్రానధీతే ఏదో కామన్ ఉంటుంది ఆ కామన చేతను మంత్రాలని స్మరిస్తాడు స్మరించి అధ్యయనం చేస్తాడు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఫలం ఉంటుంది ఏదో ఫలం ఉంటుంది కదండి అనేక ఫలాలు ఉంటాయి ఆ ఫలం మీద వీరికి కామన్ ఏదో ఫలం సో ఫలం జ్ఞానం అనండి జ్ఞానము కూడా ఒక రకంగా ఫలంగా చెప్తాం కదా ఏదో ఒక ఫలాన్ని అపేక్షించి ఫలాన్నో ప్రయోజనాన్నో దేన్నో ఒకదాన్ని అపేక్షించి ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి అనే కామన బయలుదేరుతుంది ఆ కామల నుంచి స్మరించి దాన్ని పఠిస్తుంది సో ఈ విధంగా ఆ తర్వాత కర్మలు చేస్తాయి పారాయణ కూడా ఒక కర్మే కనుక ముందు కామన తర్వాత స్మృతి తర్వాత అధ్యయనం వాక్ తర్వాత కర్మ కర్మ అని కుదుతే నాకు పుత్రులు కావాలి అని అని వీడి కోరిక బయలుదేరు ఇంకా ఆ కోరికతోటి వీడు నానా పాటలు పడతారు నాకు పుత్రులు కావాలి అనే కోరికతోటి ఏవేవో పాటలు పడతారు పుత్రులు లేని వాళ్ళని చూసి పుత్రులు ఉన్నవాళ్ళు అసూ పడతారు పుత్రులు ఉన్నవాళ్ళని చూసి వేని వాళ్ళు అసూ పడతారు పరస్పరం అసూ పడుతూ ఉంటారు దీన్ని బట్టి ఏం తెలిసింది దాంట్లో బుల లేదో తెలియలేదండి కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు అది ప్రకృతి సిద్ధంగా ఏదో నడుస్తూ ఉంటుంది వాటెవర్ కనుక చే ఇచ్చే పశువు ఇచ్చతే బాబు మాకు రోజు అరవేడు పాలు దొరికితే ఈ పశువు బాగా అక్కర్లేదు పశువుల్ని ఎక్కడ పెట్టుకుంటా ఏం చేస్తుంది దీంతో అని ఒకడు అనుకుంటాడు ఇంకొకడు అనుకుంటాడు మనం కొన్ని పశువుల్ని పోగేసి దీని నుంచి ధనాన్ని సంపాదిద్దాము అని ఇంకొకటి సో పశు సంపద పశువుల్ని పోగేసి వాటిని హింస పెట్టో హింస పెట్టకుండానో ఏదో రకంగా ధనాన్ని సంపాదించి ఆ ధనంలో కార్లో ఎయిర్ కండిషన్ కార్లు కొనుక్కొని దాంట్లో ఈ తోట తిరుగుతా కోళ్ళు కోళ్ళుని పూర్వం వాళ్ళు కోళ్ళు పెట్టుకునేవారు ఏదో ప్రతి కుటుంబంలోనో కోడు ఉండేది అన్ని కుటుంబాలని కాదు ఉన్న చోట ఒక కోడో రెండు కోళ్ళో ఉండేది అది అలాగ మల్టిప్లై అయినప్పుడు వాటిని కోసుకుని భక్ష్యం చేసుకుంటే అలాగే ఏదో మెయింటైన్ ఎవ్రీ హోమ్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ మినీ హెచ్రీ కింద ఉండేది ఇవి ఆశిస్త ఇవి ఇవన్నీ ఓ లక్ష కోళ్ళను ఒకడు పెట్టుకుంటాడు పెట్టుకుని ఇప్పుడు పూర్వం ఏదైనా రోగం వచ్చిందనుకోండి అదే అదో పద్ధతి కింద దానికి అక్కడికక్కడ కట్ అయిపోతుంది ఇప్పుడు అలా కాదు ఓ లక్ష కోళ్ళు పెట్టుకుంటాడు పెట్టుకుని వాడు ఏం చేస్తుందంటే ఆ కోళ్ల దగ్గరికి వెళ్లేప్పుడు కార్లో ఎయిర్ కండిషన్ కార్లో ఈ కోళ్ల ఓనరు ఎయిర్ కండిషన్ కారులు అంటారు దాని నుంచి వచ్చే పొల్యూషన్ అంతా ఊరి మీ పారేస్తాడు కోళ్ల ఫార్మ్ లో పొల్యూషన్ ఉంటారు అటు నడవడానికి లేదు ఏది లేదు దాని మీద వచ్చే లాభం అంతా తీసుకుంటాడు ఆ లాభం ఏం చేస్తాడు కొన్ని విడవైనా వాడు ధరించి ఏం చేస్తాడు ఓ బిల్డింగ్ కడతాడు సరే బిల్డింగ్ కట్టడం అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాడు కారు కొంటాడు కారు కొనమైపోయింది ఇప్పుడు ఏం చేస్తాడు వ్యాన్ కొంటాడు అదే అయిపోయింది ఇప్పుడే కోళ్ళని ఇలా చంపుతూ ఉంటాడు అమ్ముతూ ఉంటాడు లాభం చేస్తూ ఉంటాడు ఇవన్నీ కొంటూ ఉంటాడు ఇప్పుడేం చేస్తాడో తెలిసినా ఓ హెలికాప్టర్ కొంటే నిజంగా ప్రైవేట్ జెట్ కొంటుంది ఈ హ్యాచరీస్ వాళ్ళకి ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి ఇప్పుడు అర్థమైంది కదా కోడికి రోగం వచ్చిందంటే వీడికి రోగం వచ్చినా పర్వాలేదు కానీ ఏదో అపోలో హాస్పిటల్ ఇదేది ఉంటుంది పర్వాలేదు ఒక లక్షల రూపాయల కోడికి రోగం రాకూడదు కోడికి రోగం వచ్చిందంటే వీడి ఎకానమీ అంత దగ్గర సో ఈ విధంగా అయ్యా ఈ కా చేత మనిషి ఈ స్పుడ్ ఇన్ టు హ్యూజ్ సంసార పశువు ఇచ్చతే ఏదో కామన చేత పశువులను కోరతాడు ఇమంచ లోకం ఇచ్చతే ఈ లోకంలో ఏదో డబ్బు దస్తాం కారులు ఇవి కావాలని కోరుతాడు అముంచ లోకం ఇచ్చతే ఇంకో ఉన్నారు వాళ్ళకి ఎంతసేపు స్వర్గలోకం మీద కాంక్ష ఎప్పుడూ స్వర్గాన్ని కోరడమే చచ్చిపోయిన తర్వాత వైతరుణీనది దాటేసి అలాగా నరకం బైపాస్ నుంచి స్వర్గానికి వెళ్ళిపోవాలి అదే కావాల ఆ కావాలతో దానాలు ధర్మాలు తీర్థాలు యాత్రలు మరొకటి మరొకటి అంతా పరలోకాంక్ష తక్కువ మరొకటి తాను ఇక్కడ అన్ని సుఖాలు అనుభవించేస్తూ ఉండాలి మిగతా వాళ్ళందరూ ఎవైపోయినా పర్వాలే నేను ఇక్కడ అన్ని సుఖాలు అనుభవించేసేయాలి మరణించిన తర్వాత కూడా మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ విఛానా వేసేసి మళ్ళీ అక్కడ సుఖాలనే అనుభవించేయాలి అని ఎంతసేపు సెల్ఫ్ సెంట్రైడ్ బతుకున్నప్పుడు మరణించినప్పుడు కూడా మనిషి ఆ విధంగా ఆశ చేతను ప్రేరితుడై ఇలా ఉంటాడు ఈ ఆశే మొత్తం జగత్తునంత నడిపిస్తోంది ఈ ఆశకి మూలంలో ఆ చైతన్య శక్తి ఏది అది పరబ్రహ్మయే కాబట్టి ఆశని ఆశగా పట్టుకుంటే బంధిస్తుంది కానీ ఆశకి మూలంలో పరబ్రహ్మయే గలదు ఈ ఆశ కూడా పరబ్రహ్మ యొక్క ప్రకట రూపమే అని తెలుసుకుంటే అది ఉపాసన వల్ల ఫలం లభిస్తుంది వాడేమో దాని యొక్క ప్రభావం నుంచి బయటపడతాడు ఆశా ఉపాశ్వేతి భాష్యం ఉందాము ఆశాభావ స్మరాద్ భూయసీ సో ఆశ స్మృతి కంటే గొప్పది ఆశా అప్రాప్తవస్వాకాంక్ష ఆశాృష్ణ కామహు పర్యాయ భూయసి మన దగ్గర లేని వస్తువు మనకి ఉండాలి రావాలి అనే ఆకాంక్ష కోరిక ఏదైతే తలదో దానికి ఆశ అని దీనికే తృష్ణ అని పేరు గ్రీడ్ తృష్ణ అంటే గ్రీడ్ దీన్నే అంటారు దీన్నే కామహ అని కూడా అంటారు ఇది యాహు ఈ ఆశకే ఇవి పర్యాయ పదాలు ఇవి సినా నిమిషం ఆ ఆశ ఉన్నదే అది దేవుళ్ళని కదిపినా అదే కదుపుతుంది మనుషుల్ని కదిపినా అదే పశువుల్ని కదిపినా అదే కర్మ మార్గంలో తోస్తూ ఉంటుంది ఆ ఆశ అది స్మృతి కంటే గొప్పది కథం ఎలా గొప్పది ఆశయా అంతఃకరణం వీరికి ముందు ఆశ కోరిక బయలుదేరుతాడు కోరిక బయలుదేరి ఈ కోరిక అంతఃకరణంలో బయలుదేరు అంతఃకరణంలో కోరిక ఎప్పుడు బయలుదేరిందో ఆ కోరికకి తగ్గట్టుగా స్మృతిని పైకి తీసుకొస్తాడు ఏది స్మరించాలో అది స్మరిస్తాడు కోరికను బట్టి స్మరణం నిర్దేశింపబడుతుంది మనకు అనుభవంలో ఉండది కోరికను బట్టి స్మృతి వస్తుంది సో కాఫీ తాగాలను కోరిక కలిగిందనుకోండి హోటల్ పేరు గుర్తుకొస్తుంది మరొకటి గుర్తుకొస్తుంది మరొకటి గుర్తుకొస్తుంది అన్ని గుర్తుకొస్తాయి అలాగనమాట లేకపోతే అసలు దాని గురించి ఆలోచనే ఉండదు ఆశని బట్టి స్మృతి ఓకే ఆశా విషయ రూపం స్మరన్నసౌ స్మరో భవతి అది వీడు స్మరహా భవతి స్మరించువాడు అవుతాడు ఎప్పుడు స్మరించినప్పుడు స్మరించువాడు అవుతాడు స్మరం అసౌ స్మరహా భవతి స్మరించుట అనే పని చేస్తూ స్మరుడు స్మరించువాడు అవుతాడు ఎప్పుడు స్మరించుట అనే పని చేస్తాడు ఆశ అదే స్మరిస్తాడు ఏది విషయమవుతుందో ఆశలో దాని రూపాన్ని స్మరిస్తాడు వీడి కోరికలో ఏదో ఏదో విషయమవుతుందో శబ్దమో గంధమో ఏదో విషయమవుతుంది దాని రూపాన్ని స్మరించి వీడు స్మరుడవుతాడు స్మరించువాడు అవుతాడు అత ఆశేద్ద ఆశయాభివర్ధిత స్మరభూ స్మరన్ మృగాదీన్మంత్రాధీతే ఒకప్పుడు కామ్యకర్మ చేశాడనుకోండి ఎలా చేస్తాడో తెలుసునా ఆశ అనేది బయలుదేరుతుంది చిన్న దీపం వెలిగినట్టుగా ఆశ వెలుగుతుంది చిన్న మంట వెలుగుతుంది అది వెలిగి అది బాగా అభివృద్ది చెందుతుంది ఆ ఆశ కోరిక బాగా పెద్దదవుతుంది దృఢమవుతుంది దృఢమవగానే అది స్మృతిని పైకి తీసుకొస్తుంది ఈ కోరిక తీరాలంటే ఏమిటి ఏమిటి స్మరించాలో అవన్నీ స్మరిస్తాడు స్మరించి ఈ కోరిక తీరాలంటే ఈ కర్మ చేయాలి ఈ కర్మ చేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి అని ఆ మంత్రాలని ఆ పద్ధతి తెలుసుకుంటాడు స్మరిస్తాడు ఆ పద్ధతి ప్రకారంగా రుత్మికులను పోగేస్తాడు కర్మ చేస్తాడు ఆ ఫలాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు సో ఆశ చేత స్మరణం ద్వారా వీడు అనేకములైన కామ్య కర్మలలో ఇతర కర్మలలో ప్రవృత్తుడవుతూ ఉంటాడు సో ఈ విధంగా ఆశ గొప్పది ఆశ చైతన్యము నుంచి పుట్టినదే కనుక